్రహ్మ బ్రహ్మస్తాదనం శ్రీమహాగణాధిపతార శరాచార్యమ్యమాచార్యపర్య వందే గురు పరపరా ంసి సమిో భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాకర్మా భస్మసాత్ కురు తవతార జనం కథం నాశయతి పాపం సదృష్టాంతముఖ్యతే వైశ్లోకంగా ఏం చెప్పారండి ఆత్మజ్ఞానము అనే పడవ పులవము పడవని పట్టుకుని మీరు పాపము అక్కడ పాపశుద్ధం చేస్తే ధర్మాధర్మములు పుణ్యపాపములు కూడా స్వీకరింపబడతారు అంటే కర్మబంధము అని అర్థం కర్మబంధం అనే సంసార సముద్రాన్ని మనం దాటివేయవచ్చును జ్ఞానం అనే పడవని కోసం పడవా దాటడం ఇవన్నీ రూపకాలం ఏ విధంగా ఏదో పడవ అయితే వెళ్తారని అనుకోవద్దు సో ఆ జ్ఞానము ఆత్మ ఆత్మజ్ఞానము కర్మబంధాన్ని ఏ విధంగా నశింపజేస్తుంది అది అది సంభవం ఎలాగా అట్ ఈస్ జ్ఞానము కర్మబంధాన్ని నశింపజేయటము ఉన్నది ఎలాగా ఇప్పుడు మనం కర్మబంధంలో ఉంటాం మనం ఏదో జీవిస్తూ ఉంటాం కానీ ఆ కర్మల యొక్క బంధంలో ఉంటాం ఏమిటి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాము ఎప్పుడు ఏదో ఒక అనిశ్చిత స్థితిలోనే బతుకుతూ ఉంటాం కానీ పర్ఫెక్ట్ అయితే నేను మనకేం లోట్లేదు అనే పరిస్థితిలో ఏదో ఒక అనిశ్చితత అన్సెప్ట్ అలాగే ఇన్సెక్టీ అభద్రత మనిషి ఎప్పుడూ అభద్రతా భావంలోనే ఉంటుంది అగ్గినప్పుడు అభద్రత డబ్బు అభద్రత ఉద్యోగం లేనప్పుడు అభద్రతే ఉద్యోగం వచ్చిన తర్వాత అభద్రత ఆరోగ్యంగా ఉన్నప్పుడు అభద్రతే ఆరోగ్యం లేనప్పుడు అభద్రత ఎప్పుడూ అభద్రతే పిల్లలు లేనప్పుడు అభద్రత పిల్లలు కలిగిన తర్వాత మరింత అభద్రత సో అన్సెప్టెన్టీ అన్ ఇన్సెక్యూరిటీ రెండింటితో బతుకుతాడు బతుకుతూ ఉంటాడు సో ఇంకా సరే ఏవో కష్టాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి జీవితంలో ఇంకా వాటి గురించి చెప్పను ఇంత సక్రమంగా ఉన్నప్పుడే వీరు అభద్రతో తోటి అనిశ్చిత స్థితిలో బతుకుతూ ఉంటే ఏదో ఒక ఆపదొచ్చినీతిని వదిలేదు కొన్నాం ఇంక చెప్పాలా అసలే ఏడుపుకోట్టు ముఖం ఇంక వీరికి ఆపదొస్తే ఇంక చెప్పాలండి ఆ స్థితిలో మనిషి జీవిస్తూ ఉంటాడు ఏమిటి జీవితం దీని రహస్యమే అంటే జనం ఏమనుకుంటామంటే ఏవో కారణాలు చెప్పుకుంటా ఏవో తెలుగులైన కారణాలు చెప్పుకుంటారు ఏదో ఒక్కొక్కడికి ఒక్కొక్క నేను ఆశ్చర్యపోతూ ఉంటాను జనం చెప్పుకునే కారణాలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను కొంతమంది ఏమనుకుంటారంటే రాజకీయాలు మూలంగా మనకు కష్టాలు వచ్చి రాజకీయాలు మారిపోతే మన కష్టాలు పోతాయని కొంతమంది అనుకుంటారు కొంతమంది అంటారు బ్రిటిష్ వారు పాలించేప్పుడే బాగుంది డెమోక్రసీయే మనకు కష్టాలకు మూలం అయిపోయింది ఇదంతా ఈ డెమోక్రసీ వర్క్ అయ్యిగా మనకి ఒక ఒక అటోక్రాట్ నిరంజరాజు ఉన్నట్లయితే మన జీవితం సుఖమైపోతుంది నిరంజసరాజు ఉన్న వీడి పరిస్థితుల్లో మార్పులే ఉండదు వీడిలాగే నడిపిస్తూ ఉంటాడు ఏదో సమాజంలో మార్పులు జరిపి ఉండదు వీడిలాగే ఉంటాడు కానీ అలా అనుకుంటాయి ఇంకొకటి అంటాడు ఇప్పుడు ఏం నాటి శని నడుపుస్తోంది ఇది అయిపోయిన తర్వాత అంతా మూడు పూల వరకాయలు అది అయిపోయిన తర్వాత కనుక్కోండి వెళ్ళి మళ్ళీ ఏళ్ళ నాటిసంటే ఏడేళ్ళు కదా ఏళ్ళ క్రితం వీడు మహా ఉల్లాసంగా ఉన్నాడో అప్పుడు ఇలాగే ఉన్నాడు ఏరియాలు అయిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాడు విద్య ఏదో బహానా ఎవరినో తప్పు పడుతుంది శనికి మనకి ఎంత దూరం ఉందో తెలుసు అసలు మీకు అయినా ఐడియా ఉందా శని ఎంత దూరంగా ఉంటాడో మీకైనా అసలు ఐడియా ఉందా నేను శని ఏం చేస్తాడు సూర్యుడు ఉంటాడు సో అదేదో నన్ను కష్టపెట్టేస్తుందని వీడు అడుగుతుంటాడు కావాలంటే ఈ శని అంత పెద్ద గ్రహం ఆ గ్రహాధిష్టాన దేవత ఈశ్వరుడు ఆయనకి శనిశ్వరుడు అని పేరు ఆయన శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడా కష్టపడతాడా అసలు చెప్పండి ఆలోచించ అనుగ్రహిస్తాడు ఎందుకు కష్టపెడతాడండి ఆయన షాడిస్తే షాడిస్ట్ కాదు దేవుడు ఎప్పుడు కాదు సో ఇలాగేదో ఎన్నేవో కారణాలు చెప్పుకుంటాడు అలాగా ఎంతసేపు డయాగ్నాసిస్ తప్పే చేస్తూ ఉంటాడండి ఆ రోగ నిదానం ఎప్పుడైతే సరిగ్గా కుదరుదో అంతవరకు వీడికి సొల్యూషన్ రాదు అయితే మీరు అనొచ్చు ఆ రోగ నిదానం నువ్వు చెప్తాను చెప్తాను మీరు రెడీగా ఉంటే మనము కర్మ బంధంలో చిక్కుకుని బతుకుతున్నాం నదిగవరు ప్రాబ్లం లోకోయం కర్మ బంధన కర్మలే మనం బంధిస్తాయి ఏమిటి ఏ కర్మలు బంధిస్తాయి ఏ కర్మలైతే కర్తృత్వ భోక్తృత్వ పురస్కరంగా అంటే పరిచ్ఛిన్నమైన అహంకారంతో ప్రాదాశన్యాన్ని చెంది కామనలను తెచ్చుకుంటకై తప్పయ్యై భోక్తయ కర్మలు చేయుత ఈ నేను ఇంగ్లీష్ లో చెప్పాలంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అవి చేసి చేసి చేసి ఈ జన్మలో జన్మ జన్మాంతరాల్లో అన్న అండగానే మీరేం చూసిందో పెట్టిందా ఈ జన్మలో అయితే స్పష్టంగా కనపడుతోంది కదా గత గడపిన జన్మలలో నేను అన్నాను మీరు విన్నారు అది అనుభవానికి వచ్చే మాట కాదు ఏదో ఎక్స్ట్రా ప్రొవేషన్ చేసి అంటాం మంచిది కానీ ఈ జన్మలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటాం ఎలాగంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ సొసైటీ సోషల్ కండిషన్ ఇంగ్ సైకలాజికల్ కండిషన్ ఇంగ్ ఫ్యామిలీ కండిషనింగ్ తోటి వీరు స్వార్థాన్ని నూరిపోస్తారు పెద్దలు నువ్వు మీ కడుపుకు నువ్వు తినాలి మీకు నువ్వు డబ్బు సంపాదించుకోవాలి మీ డబ్బును నువ్వు భద్రం చేసుకోవాలి అది ఎవరికి ఇచ్చేయకూడదు నువ్వు నువ్వు ఒక అమ్మాయిని పెళ్ళేడాలి ఆ అమ్మాయికి కట్టుబడి ఉండి సంతానాన్ని కనితీరాలి సంతానం కూడా ఆలస్యం అవ్వకూడదు పెళ్లి పెళ్లి చే ఆలస్యం కాకూడదు సంతానం ఆలస్యం కాకూడదు అన్ని సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పాతికేళ్ళు వచ్చేప్పుడు ఎవట్రా ఇంకా బెండకాయ లేదా ముగ్గురు బెండకాయ లేదా మీరు ఇంకా పెళ్లి పెట్టేవిట్రా అన్నప్పుడే సొసైటీలో అప్పుడే కలకలం మొదలవుతుంది పెళ్లి చేసేసుకోవాలి ఓకే పెళ్లి చేసేసుకున్నాడు ఏం మహాభావం అదే ఏడాదికి వెళ్తారా ఇంకా వీడికి పిల్లీసు ఏం లేదని మళ్లీ కలకలం ప్రారంభం అవుతుంది సో ఈ విధంగా సొసైటీ ఇంపోజ్ చేసినటువంటి సెల్ఫ్ సెంటర్డ్ గోల్స్ ఏవైతే ఉంటాయో అంటే పక్షి స్వార్థానికి సంబంధించిన గోల్స్ ఇదే లోకోపకారం ఏముంది లోకోపకారం లేదు తనఖీ ఉపకారం లేదు కొంత తనదేవలన నెత్తిన ఏమైనా వీడు మాత్రం నెత్తిన ఎం ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అయ్యేప్పటికీ ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రి అయ్యి గవర్నమెంట్లో క్లర్క్ గిల్లా పనిచేస్తున్న జీవత్సమంగా బతుకుతూ ఉంటారు యా బాత్ హ్యాట్ ఎర్ నైస్ సిటీ దాంట్లో ఏమైనా ఒక గోల్ ఉందా మోక్షం అనే గోలుందా లేకపోతే సమాజ కళ్యాణం అనే గోలుందా ఏముంది ఏ గోల్ ఉంది ఏ గోలు లేదు నేల జీవితం రావడం వ్యక్తాలు తెచ్చుకోవడం వంకాయ దిగ్గు నుంచి బేర ఓన్లీ ఆ వంకాయలు అమ్మీ ఆవిడ ఒక ఆవలా ఎక్కువ తీసుకుంటుంది లేడీ మోసుకొస్తుంది నెట్టి మీద పెట్టుకు వస్తుంది లేడీ ఆవిడ అసలు ఆ నెట్టి మీద పెట్టుకు వచ్చి కంఠం పోయింట్లో రూపాయలు పెట్టి పంపిస్తుంది అసలు మాత్రం చేసినందుకు నేను ఒక అమ్మాయిని అడిగాను ఎవరో అన్నారు సంగీ వంకాయలు కొనాలన్నారు నేను మీరు కొనదు నేను కొంటాను మీరు లోపల ఎన్ని కొనాలి కావాలి మీకు రెండు దగ్గర కావాలి నేను ఏర్పాటు చేస్తాను ఆ అమ్మాయి వెళ్తాం వంకాయలో వేరేకాయలో ఉంటావు ఇల్లు రామ్మా అంటే ఆవిడ ఆశ్చర్యమైంది స్వామిజీడే నేనమ్మా నువ్వేం చెంత చేసు అంటే మరి మీరు బుట్ట మళ్ళీ ఎత్తుతారా బుట్ట దింపుతారా నేను ఎత్తుతా దింపుతా ఎందుకంటే ఆవిడ దించుకోలేదు నిండా ఉంటా సరే బుట్ట దిస్తా తోచమన్నా వంకాయలు మూడు కేజీలు చూసు చూసింది ఎంత ధర ఎంత చెప్తానన్న ధర రాన్న టొమాటోలో రెండు కేజీలు చూసాం తోటకూర ఉంది తోటకూర తీసుకుంటారో స్వామి అది తీసుకుంటాను తీసి అదంతా తీసి ఇక్కడ పెట్టు ఇంక తోటలు అదంతా తీసి అక్కడ పెట్టు బుట్ట సగం ఖాళీ ఎంత అవుతుందో అంటే ఏం చెప్పమంటే ఎంత అవుతుందో చెప్పు అంటే యాభై రూపాయలు అవుతుంది సరి తీసుకోవాలి సరిపోయింది అని ఆ బుట్టను ఎట్టి పెడితే ఇంక ఇప్పుడు బుట్టం ఏదైనా నేనే చెప్పా ఓ చహల్ చూపించాలో అక్కర్లేదా పాపం ఆవిడ మూసుకొచ్చినందుకు ఇవ్వాలి కదా వీడు బేరం ఆడతాడు ఆవిడపై ఆవిడ మూడు రూపాయలు అంటే రెండు రూపాయలకి ఇస్తావాళ్ళు ఓకే వీడు చెటాకు కొంత ఓకే నువ్వు సేవ్ చేసేవావలా సేవ్ చేసావు పావలా సేవ్ చేసి ఏం పురుషార్థాన్ని సాధించాడు దేవుడు సాధించాడు జీవితంలో కాబట్టి మనిషి కర్మబంధంలో ఉంటుంది పక్షి స్వార్థంతో బతుకుతూ ఉంటుంది అప్పుడప్పుడు దేవుడు ఉంటాడు మళ్ళీ అది గమనించారా మీరు కన్వీనియంట్ భక్తి దేవుడు అడ్డేడి మనకి కావలసిన ఉపకారాలన్నీ చేస్తూ ఉండాలి కానీ వాడికి పని లేదు ఎందుకంటే మీకు కావాల్సిన స్వార్థ స్వార్థానికి దేవుడు ఎందుకు సపోర్ట్ ఇవ్వాలండి వైఫ్ వైఫ్ది జగత్తును సృష్టి స్థితిలో చేసే పరమేశ్వరుడు మీ పక్షి స్వార్థానికి వాడు ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి వాడు సపోర్ట్ ఇస్తే అసలు వాడు దేవుడు కాకుండా పోతాయి మీది స్వార్థం ఇది జీవితమా ఇదే బంధం మనం అలా జీవించి జీవించి జీవించి యాభై ఏటా అరవై ఏళ్ళ చేపడికి మనం ఉన్నామే బంధం కాబట్టి ఏమవుతుంది మనకి బంధమే సో దిస్ ఈస్ హీ హేతు మన దుఃఖానికి మన అభద్రతకి మన యొక్క అనిశ్చిత స్థితికి ఇది దిస్ ఈజ్ కాస్ గ్రహాలు నక్షత్రాలు ఊరికే పిచ్చి పిచ్చి లక్షలు ఎక్స్ ఏమైనా అవేమీ దాస్తావు అవి ఎందుకు తజ్ అవుతాయి నక్షత్రాలు కాబట్టి నువ్వు కర్మబంధంలో ఉన్నావు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అజ్ఞాని తన అజ్ఞానాన్ని తెలుసుకుంటే కానీ వాడికి జ్ఞాన మార్గం ఓపెన్ అవ్వదు వారికి ఆ జ్ఞాన మార్గం ఓపెన్ కావాలి వాడు కృతార్థుడయ్యే ఛాన్స్ ఉండాలి అంటే తాను ముందు అజ్ఞానమే అని గ్రహించాల్సి ఉంటుంది సో ఎనీవే ఉంటాయి ఎవడైతే అనవసరపు విషయాల మీద సందర్భరహితములైన విషయాల మీద అంధవిశ్వాసాన్ని పెట్టుకునేది అనవసరపు విషయాల మీద పరుగులు తీసుకో కానుగలు భయాలు పెట్టుకుని కూర్చుంటాడో వాడి పత్వాన్ని తెలుసుకోలేదు వాడి మనస్సుకి ఆ సెన్సిటివిటీ ఆ సూక్ష్మగ్రాహత్వం ఉండదు మనస్సు చాలా సూక్ష్మంగా ఉండాలి ఆత్మస్వరూపాన్ని తెలియాలి అంటే చాలా సూక్ష్మంగా ఉండాలి తిరిగి మ్యాథమెటిక్ సిచ్యూసిన వాడి మనస్సు కంటే కూడా సూక్ష్మమైన మనస్సు ఉండాలి అప్పుడే ఆత్మస్వరూపం యొక్క ఉప్పు అందుతుంది వీడి పొడ పొడ అందుతుంది కాబట్టి ఆ ఆ విధంగా నేను కర్మబంధంలో ఉన్నాను అని తెలుసుకోవాలి అప్పుడు జ్ఞానము జ్ఞానం ఏమిటంటే ఆత్మ అకర్త అభోక్త నా యథాత్మస్వరూపంలో కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని తెలుసుకోవాలి ఆ జ్ఞానం నుంచి ఈ కర్మబంధము మఠాపంచేలా అయిపోతుంది జ్ఞానం అంట నేను చెప్పాను ఇవారేదో మొట్టమొదటి క్లాస్ చెప్తున్నట్టు కాదు ఇట్ ఈన్ గోయింగ్ థింగ్ కాబట్టి ఆ జ్ఞానము ఈ పాపాన్నే అంటే కర్మబంధాన్నే పాపశబ్దం చేత పుణ్య పాపాలు రెండు గ్రహించబడతాయి అని అనుకున్నాము ఏ విధంగా నశింపజేస్తుంది జ్ఞానము నశింపజేస్తుంది ఒకసారి ఆత్మస్వరూపము యొక్క జ్ఞానం వీరికి కలిగిందంటే వీరు కర్మబంధం నుంచి బయటపడతారు విముక్తిని పొందుతారు ఏ రకంగా విముక్తిని పొందుతారు అని అది చెప్తున్నారు సో దృష్టాంతముటై దానికి ఓ దృష్టాంతం కూడా ఏమిటి దృష్టాంతం అంటే అగ్ని కట్టెలని కాల్చివేయుట అనేది దృష్టాంతం ఆ దృష్టాంతాన్ని కూడా చెప్తున్నారు జీత సో శ్లోకం ఉన్నాము యథా ఏ విధముగానైతే అర్జున ఓ అర్జున బాగా ప్రధ్వరిల్ల చేయబడినా అగ్ని అగ్ని ఏధాంశి కట్టెలను భస్మసాత్ మూడిదగా కురుతే చేయును తా అదే విధముగా జ్ఞానాగ్ని జ్ఞానమనే అగ్ని సర్వకర్మాణి కర్మలనన్నింటినీ భస్మసాత్ మూడిదగా కురుతే చేయును అంటే మీరు కర్మ బంధాన్నింటి బయటపడిపోతారు అని అర్థం సో అగ్నియల్ మీరు కట్టెలు వేసినప్పుడు చందనప్పు కట్టెలు వేసినా తగలబెట్ తగలబెట్టేస్తుంది ఎందుకు పనికిరాని నేపాల ముక్కలు ఎండిపోయిన నేపాల చెట్టు ముక్కలు వేసినా కూడా తగలబెడుతుంది అన్నింటినీ సమానంగానే తగలబెట్టేస్తుంది చందప్పు చెక్కలు వేశారు కదా అని భద్రం చేయదు వాటిని తగలబెట్టేస్తాను అన్నింటిదే అగ్ని కనుక బాగా ప్రజ్వరల్లు చేయాలి ఒక్క పిసర నిప్పుందంటే దాని మీద పచ్చి కట్టెలు వేశారనుకోని ఆరిపోతుంది ఆరిపోతుంది బాగా ప్రజ్వరిన గాడి పొయ్యిలో పచ్చి కట్టెలు వేశారనుకోని ఏమైపోతాయి చక్కగా మండిపోతాయి అంటే ఇనీషియల్ గా వాటిలో ఉండే తేమని ఇదిట్ చేయంత లెవెల్కి అగ్ని రావాలి ఒకసారి ఆ లెవెల్లో మంట మండుతున్నప్పుడు ఆ మాత్రం అగ్ని కనుక ఉన్నట్లయితే పచ్చి కట్టెలు వేస్తే మొట్టమొదటి పొగ వస్తుంది ఎందుకంటే దాంట్లో ఉండే తేమ పైకి పోతా ఉన్నా ఒకసారి తేమ కొద్ది నిమిషాల్లో వన్ ఆర్ తొమ్మిది సేపు తేమంతా పోతుంది ఇంకా అప్పుడు మండోరం ప్రారం ఆ విధంగా పచ్చి తుమ్మ ముద్దు తీసుకెళ్లి నిప్పుల్లో పారేస్తే మండిపోతుంది భోగి మంటలు ఎదురుంటారు మీరు పచ్చి ముద్దులు అన్నీ ఆఖరిగా అల్టి భోగి ఆరేస్తే కూడా మండిపోతుంది అన్నిదంతా ఇవాబరేట్ అయిపోయి సొరస్వర్లాంటితో మండిపోతుంది ఆ విధంగా ఆ మంత సర్వాన్ని బూడిది కింద మార్చేస్తుంది ఆ విధంగానే వీడి కర్మబంధాన్ని వీడు పుణ్యకర్మల బలంగా సుఖాలని పాపకర్మల బలంగా దుఃఖాలని అనుభవిస్తూ బుద్ధుడే బ్రతుకుతూ ఉంటాడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ వీడు బుద్ధుడుగా ఉంటాడు వీడి కర్మబంధాన్ని అలాగే భస్మ భస్మీ పటవాలని చెప్తారు అంటే ఒక్కసారిగా వీడికి ఇక కర్మబంధం ఉండదు సకృత్వ పుత్రుత్వములు ఉండవు సుఖ దుఃఖములు అలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ తనని సృశిస్తున్నాయని అనిపించారు తర్వాత అలా అహంగా ఆత్మగా అసంగా పూర్ణ ఆత్మగా అలా జీవన శాంత స్థితిలో నిలిచిపోయింది కానీ వాడి కర్మబంధమే ఉండదు అంచేతనే వాడు పని చెట్టుకునే కోరికలు తీర్చుకోవడం కోసం చేసి కర్మలు ఉండవు ఏమే ఉండవు కర్తృత్వమే ఉండవు అలాగా జీవన ముక్తుడైతే అది అంతకుముందు ఎన్ని పాపాలు ఉంటాయి ఎన్ని పుణ్యాలు ఆ పుణ్యాలు కూడా పోతాయి ఉండాలి పాపాలు మాత్రమే పోవాలి పుణ్యాలు అట్టి పెట్టుకోవాలంటే అది ఇక్కడ గీతలో మారుదేం కాదు గీతలో అది ఉండదు అంటే మరి స్వర్గానికి వెళ్ళాలి అంటే స్వర్గానికి వెళ్ళవనే ఉంటే వారు అజ్ఞానం అవుతాడు కానీ జ్ఞానం అవడం ఇంకా మేము ఉండవు పుణ్యాలు పాపాలు అన్నీ కలిపి అంటే మరి మేమేమో బదిలీకేదాన్ని వెళ్ళొచ్చాం ఆ పుణ్యం అది పోతుంది అది అట్టి పెట్టుకుంటాం అది అంటే కుదరదు అంటే వారికి ఇంకా జ్ఞానం ఏంటండి వారికి కలికాయి నేను బదిలీ కేదారం పుణ్యం అటబెట్టుకుంటానంటే పాపం కూడా అటుపెట్టుకోవాలి అన్నీ కలిపే ఉంటాయి అన్నీ కలుపు ఉంటాయండి అదే బంధం అంటే అదే మరి అపరిచ్ఛిన్నమైన అహంకారం ఉండడానికి వీలు లేదు బదిలీ కేదారు వెళుతున్న పుణ్యం అటుపెట్టుకుంటానంటే వాడి పరిచ్ఛిన్న అహంకారం అంటారా జ్ఞానం తారా అహంకారం ఇంకా జ్ఞానం అదే అజ్ఞానం ఉంటాయి కాబట్టి అన్ని పుణ్యాలు కూడా వెళ్ళిపోతాయి నేను ఒక సందర్భం చూసే ఆశ్చర్యపోయాను నాకు డౌట్ వచ్చింది నేను ఎక్కడో చదువు కానీ అది నిన్న టీవీలో ఒక ఆయన చెప్తున్నాడు అసలు ఎక్కడ సంస్కారాలు వాళ్ళందరూ టీవీలోకి వచ్చి ధర్మాల ఉపదేశం వాళ్ళు అలాగే ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆ యతీశ్వరులు ఉంటారు అని మొదలు ఆ చెప్పేది ఏదో సరిగ్గా చెప్పడు కర్తాకర్మ క్రియా సక్రమంగా ఉండవు ఓవరాల్ గా ఐదు నిమిషాలు బడవరా వాయితే దాని నుంచి తీసిన స్థానం ఇది నేను చెప్తున్నాను ఆ యతీశ్వరులు అంటారే వాళ్ళు తపస్సు చేసి మహాపుణ్యాన్ని సంపాదించుకుని ఉంటారు అనుష్ఠాన బలం కాబట్టి మనం వెళ్ళి వాళ్ళ పాదాలని ముచ్చుకుని అన్నం పెడితే ఆ పుణ్యం అంతా ఇతరులకు వెళ్ళిపోతుంది అందుకోసం వాళ్ళు పాదాలని ముచ్చుకొనివ్వరు అని చెప్తున్నారు ఇట్ ఈజ్ బోగస్ ఆల్ ది వే ఇన్ ఎవరీ రెస్పెక్ట్ ఇట్ ఎందుకంటే నెంబర్ వన్ కాలు ముట్టి దండం పెట్టి ముట్టుకుంటే వీడి పుణ్యం వడికి వెళుతుందండి హూ టోల్ అని అర్థం ఉందా వీడి కాళ్ళు ముట్టుకుంటే వీడి పుణ్యం వాడికి వెళ్తుంది ఎందుకు వెళుతుంది అలా వెళుతుందని నిజంగా తెలుసుంటే వీడిని అర్ధరాత్రి పూట కాళ్ళు కట్ చేసి ముట్టేస్తుంది అక్క వస్తాడు వీడి పుణ్యం వాడికి కాలు ముట్టుకుంటే వెళ్ళిపోవడం ఏంటి వీడికి కలక ఎక్కడ పట్టుకు వచ్చాడు ఈ పురాణం ఇలాంటి పురాణాలు చెప్తే సమాజాన్ని భ్రస్పెట్టింది నెంబర్ వన్ నెంబర్ టూ సపోజ్ సపోజ్ నేను బదలీకి ఆధారం వెళ్ళొచ్చా ఘనకార్యం మీరు నా కాళ్ళ మీద అన్నం పెడితే ఆ పుణ్యం మీకు వచ్చేసింది ఐ విల్ బి వెరీ హ్యాపీ వాళ్ళు ఎతే అయ్యో నా పుణ్యం వెళ్ళిపోతుందేమో అన్న ఏమంటారు జత అంటారా స్వార్థపరుడు మరి ఇంటి వీడు ఏం కులానవది ఏం ఇది పుణ్యంలో చెప్తే అందరు ఎంత గొప్ప విషయం చెప్పేదండి ఏమి వీళ్ళు అత్యాశ్చర్యమగ్లైతే మహానందంతో వినిస్తా ఉంటారు అజ్ఞాన అంధేనైవ నియమాన యథార్థ ఒక అంధుడు ఇంకో అంధుడికి మార్గం చూపించినట్లు లేదు ఇది అది కాదు నిజంగా ఒక మీరు ఒకవేళ నిజంగా అలా కూడా చెప్పొచ్చు జీవన్ముఖుడైన మహాత్ములకి పుణ్యము పాపము సంబంధం ఉండదు ఎవరైనా వారిని దండం పెడితే వారికి అలాగా మన పుణ్యం దండం పెట్టిన వాళ్ళకు అంటే అంతకంటే ఆనందం ఇంకొకటి బ్యాటరీ మార్చాలంటారా బ్యాటరీ ఉందా ఉండాలి ఇది కూడా ఆపం ఇది కూడా స్టాప్ పక్కన స్థాపనం అక్కడ పక్కన రెండోది పై నుంచి కింద నుంచి రెండోది కాబట్టి పుణ్యం కనుక ఎదరవాళ్ళకి వెళ్ళిపోతే కొంచెం కానీ అంతకంటే మహానందం ఇంకేమంటుంది కనుక పుణ్యము పాపము సరిపడింది పుణ్యము పాపము రెండూ కూడా బంధహేతువులే ఆ రెండు కూడా వినష్టమైపోయి వీడు ఆత్మస్వరూపుడై ఉంచాలి నిజానికి వీడి పుణ్య పాపాలు జీవుడుకుంటాయి ఆత్మరూపుడైన ఈశ్వరుడు వీడి ఆత్మరూపుడు అంటే ఈశ్వరుడు అనర్థం అది పుణ్యపాపాల యొక్క సంబంధము ఉండదు అనివే మంచి అట్లు వివరిస్తారు యథా ఏధాంశి स्मसा भस्मी अभी दृष्टात यहांटे अलाइते वेदाशी अंत का सब्ध अंत सम्युदी बा प्रज्वगलना अग्नि अग्नि భస్మసాత్ అంటే భస్మా భస్మరూపముగా కురుతే చేయును లమోహే అర్జున జ్ఞానమే వాని జ్ఞానాగ్ని సర్వకర్మాణి కురుతే అదే అదేవిధంగా జ్ఞానమనే అగ్ని జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము అనే అగ్ని కర్మలను అందించి భస్మీపటలము చేసి లేదు అంటే అర్థం ఏమిటి తథ నిర్బీజం కరోటి త్యర్థ ఈ కట్టెని కొంచెం తచ్చుని నాచితే మళ్ళీ మొక్క అవ్వచ్చు కానీ అగ్నిలో ఒకసారి కాలిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మొలిచే ప్రసక్తంగా కట్టె కానీ విత్తనం కానీ ఏదైనా ఈ ఆత్మజ్ఞానికి అన్ని కర్మలు ఇన్ఫినిట్ కర్మలు ఉంటాయి అన్నీ కూడా ఒకే ప్రయత్నంలో అన్ని భస్మీపటలం అయిపోతాయి అంటే మళ్ళీ ఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి వాటికి లేకుండా అయిపోతుంది బీజశక్తి లేకుండా అయిపోతుంది అంటే అర్థం నిర్బీజం అవుతుంది నిర్బీజం అవుతా అంటే మళ్ళా జన్మరాదు అని అభిప్రాయం ఇంకా మళ్ళీ జన్మరాదు ఇది దృష్టాంతం అన్ని తెలుస్తుంది ముందుకెళ్దాము నీ సాక్షాదేవా జ్ఞానాగ్ని కర్మాణవత్ భస్మీకత్వం శక్నోతి ఇప్పుడు కర్మలను భస్మం చేస్తుంది అంటే ఇంకా మళ్ళీ బీజం లేకుండా చేసేస్తుంది అంటే కర్మలకి మళ్ళీ ఫలమిచ్చే శక్తి లేకుండా చేసేస్తుంది అని అర్థమైంది డైరెక్ట్ గానే జ్ఞానం అగ్ని కర్మలని బడికి బూమిది చేసేస్తుంది కదా అంటే అయ్యా బూడిదలే ఉండవు ఇక్కడ ఇది ఎలగరి ఇది రూపకాలం రూపకం అంతా మెటఫర్ ఎదురువేర్ మెటఫర్ తట్టుకు తెలియలేదు నేను ఒక మహాత్ముడు రాశిని చదువుతూ ఉంటుంది మధ్యాహ్నం ఎక్కడైతే మెటఫర్ ఉంటుందో కథలలో పురాణ గాథలలో ఎక్కడైతే మెటఫర్ రూపకం ఉంటుందో అక్కడ ఆ మెటఫర్ను తెలుసుకుని ఆ సందేశాన్ని స్వీకరించి ఆ తత్వాన్ని స్వీకరిస్తే ఆ కథలు ఉపయోగపడతాయి కానీ లేకపోయినట్లయితే కేవలము లిటరల్ గా కథలను తీసుకున్నట్లయితే ఆ అలాంటి మనస్సు అది డల్ అయిపోతుంది అది ఎందుకు పనికిరాని మనస్సు అయిపోతుందని రాశారు నేను ఆశ్చర్యను ఎంత బయటస్ట్గా రాశారా కాబట్టి ఇక్కడ ఏదో బూడిద అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని అలాగే కాదు ఇక్కడ ఉంటే రూపకాలం కాదు సో కట్టె బూడిదయిపోయినట్టుగా కట్టెలు ఈ కర్మలన్నీ నిర్వీర్యమైపోతాయి ఇంకా వాటికి ఆ వాసన రూపంగా ఉంటాయి కర్మలు కర్మ వాసనలు ఉంటాయి ఆ కర్మవాసనలే ప పరిపక్వమై వీడికి సుఖ దుఃఖాలు ఇస్తూ ఉంటాయి ఆ సుఖ దుఃఖాలను అనుభవించడం కోసం దేహం కావాలి ఆ దేహం కోసం పునర్జన్మ మళ్లీ జన్మ ఎత్తాల్సి ఉంది ఆ విధంగా ఇంకొక జన్మనిచ్చేటువంటి బీభ్య శక్తిని కలిగి ఉంటాయి కానీ ఆత్మజ్ఞానం చేత కర్మ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి నశించబోవడం అంటే తొలగిపోతాయి తొలగిపోతే మళ్ళీ ఇంకొక జన్మనిచ్చేటువంటి బీభ్య శక్తి లేకుండా కర్మ కాబట్టి పునః ఉండదు అనే అంతేగాని జ్ఞానం అనే ఒక మంట ఉందని అది సాక్షాత్గా రియల్ ఫైర్ అని ఆ రియల్ ఫైర్ లో ఈ కర్మలు అనేది కట్టేలాగా వెళ్ళిపోయి ఇంధన వస్తూ పడిపోతూ ఉంటే బూడిదైపోతూ ఉంటాయని అలాగే అదేదో రియల్ ఫైర్ ఒకటి ఉందని మీరు అనుకున్నారా ఆయన అంటున్నారు సాక్షాత్ లిటరల్ గా ఫైర్ బూడిగా అనుకున్నారు అలాగేం కాదు అది తస్మాత్ సమ్యక్ దర్శనం సర్వకర్మణ నేను క్రితం క్లాస్ లో ఈ సమ్యక్ దర్శనాన్ని గురించి చెప్పాను ఏమిటా సమ్యశనము అంటే ఏమూతాన్ విశేషేణ ద్రశ్యస్యాత్మన్యో అది సమ్యం అంతమంది శ్లోకంలో వచ్చినాయి అంటే సర్వాత్మ భావము మీరు అందరూ కదా క్రితం క్లాస్ లో సర్వమును తన ఎందు ఆత్మరూపంగా దర్శించుట అనే సమగ్ దర్శనము అదే జ్ఞానం అంటే అది ఏం చేస్తుందంటే కర్మవాసనలకు పునః దేహాన్ని ఇచ్చేటువంటి శక్తి లేకుండా చేసేస్తుంది కర్మవాసనలు నశించిపోతాయి ఆ విధంగా సకల కర్మలకి ఆ బీజశక్తి ఏదైతే ఉంటుందో ఫలమునిచ్చే శక్తి ఫల రూపంగా ఇంకో దేహాన్ని ఇచ్చే శక్తి అది లేకుండా చేసేస్తాయి అని అభిప్రాయం సామర్థ్యాత్ ఏ కర్మణ శరీరమారం తత్ప్రవృత్త ఫలవాత్ ఉపభోగేనైవ క్షీయతే ఇప్పుడు ఇక్కడ కర్మలను రెండు రకాలుగా విభాగం చేద్దాం ఒకటి ఏ కర్మలైతే ఫలము నించుత ఆరంభమై ప్రస్తుతం ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నామో అవి ఇంత నశించటం ఎందుకంటే ఆల్రెడీ అది ఫలాన్ని ఇవ్వడం మొదలైపోయింది ఆరంభమైపోయింది ఆ ఫలాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం ఈ దేహంలో ఇలా జీవించి ఉన్నాము అంటే ఆరంభమైపోయిన కర్మల ఫలాన్ని అనుభవిస్తున్నాం అని అర్థం ప్రారంభ కర్మఫలం ప్రారంభ కర్మఫలం ఆల్రెడీ ఏ కర్మలైతే ఫలాన్ని ఇవ్వడం ఆరంభించేయో ఆ కర్మల యొక్క ఫలమే ఈ దేహము కాబట్టి ఈ దేహము ఆల్రెడీ ఆరంభమైపోయింది కర్మఫలం కాబట్టి ఇంకా ఆ కర్మఫలము ఆ కర్మ నశించటమంతా ఏమి ఉండదు ఇదిలా కొనసాగిపోతుంది ఇంకా ఆరంభం కాకుండా ఉన్నాయి కర్మవాసనలు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కర్మలు ఇది కరెంట్ డిపాజిట్ ఇదిలా ఖర్చు అయిపోతుంది అప్పుడే వాడేసుకుంటున్న కర్మఫలాన్ని అనుభవించేస్తూనే ఉన్నాం సుఖం అనుభవించినప్పుడు పుణ్యకర్మ ఫలం అది దుఃఖం అనుభవిస్తే పాప కర్మ ఫలం ఇది ఏహం పడిపోయే వరకు ఆ ప్రవాహం అలా నిలిచిపోతుంది అది ఏమవ్వదు అది అలాగే ఉంటుంది కానీ కర్మఫల వాసనలు ఉన్నాయి ఇంకా కర్మ వాసనలు హృదయంలో ఉంటాయి అవి ఫలాన్ని ఇవ్వలేదు అవి భవిష్యత్తులో ఇస్తాయి ఈ జన్మలో కావచ్చు లేదా నెక్స్ట్ జన్మ ఇంకొక జన్మనిచ్చి ఆ తర్వాత సుఖ దుఃఖాలనిచ్చే కర్మఫలములు ఆ కర్మలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంగా దాగి ఉంటాయి అవి వినాశాన్ని చెందిస్తాయి అవి ఇంకా సర్వనాశ బూధులు అంటే ఇంకా వీరి ఫిక్స్డ్ డిపాజిట్ పుణ్య పాపాలు ఇంకేం ఉండవు కేవలము ప్రారంభ కర్మ ఫలము అంటే ఇదే ఈ దేహము ఇది మాత్రమే ఉంటుంది ఈ ప్రా ఇది ఆల్రెడీ ఆరంభం అయిపోయింది కనుక ఈ ఆరంభం అయిపోయింది క్షీణించే వరకు ఆ కర్మఫలం నడుస్తుంది ఇది క్షీణించిన తర్వాత ఈ దేహం కూడా పడిపోతే అక్కడతోటి దేహ పరిచ్ఛిన్న భావము జ్ఞానికే అంతమైపోతుంది ఆయన పరమాత్మలో కలిసిపోయి సర్వము తానే అయిపోయి ఉంటాడు జ్ఞానం యొక్క ప్రక్రియ ఇప్పుడు కాబట్టి కర్మలను రెండు రకాలుగా మనం విభాగం చేస్తాం ఏ కర్మలైతే కర్మ ఫలాన్ని ఇవ్వడం ప్రారంభించేయో వాటిని ప్రారంభ కర్మ వాటి ఫలం ఇప్పుడు కొనసాగుతుంది అదే అన్నారు ఆయన కర్మనా శరీరం ఆరబ్దం ఏ కర్మ చేత అయితే శరీరం ఆరంభించబడినదో తర్మ ప్రవృత్త ఫలత్వాత ఇప్పటికే ఫలాన్ని ఇవ్వడం ఆరంభించేసింది కనుక మొదలైపోయింది కనుక ఉపభోగేనై క్షీయతే సామర్థ్యాలు ఆత్మ బీజరూపంగా ఉన్నటువంటి కర్మ సంస్కారాలనే నశింపజేస్తుందని చెప్పారు కాబట్టి ఆ నిర్వీజం చేస్తుందని చెప్పినటువంటి ఆ దాని యొక్క ఆ వాక్యము యొక్క దాని సామర్థ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వాక్యానికి అర్థాన్ని బోధించే శక్తి ఒకటి ఆ శక్తిని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అంటే కర్మ ఫలములను బూడిదేను అని కదా చెప్పారు అంటే ఆల్రెడీ ఆ కర్మఫలం బిగునైపోయి సడన్ ఖర్చు అయిపోతే ఇంకా దాన్ని ముచ్చిపోదు అని చెప్పిన వాక్యం యొక్క ప్రధానమయ సామర్థ్యాన్ని బట్టి చూసినట్లయితే ప్రారబ్ధ కర్మ క్షయము కావు అనారబ్ధ కర్మ అంటే ఇంకా ఆరంభం కాని కర్మ క్షయము అది సామర్థ్యం అంటే సామర్థ్యం అంటే తగలబెట్టే శక్తి ఉంటుంది కదా దేన్ని తగలబెడుతుంది ఆల్రెడీ మంటల్లో వేసిన కట్టిని ఎలాగూ తగలబెట్టింది మంటల్లో వెయ్యకుండా ఉన్నటువంటి కట్టిని తగలబెట్టదు అలాగంటే ఏదో ఒక సౌహార్త సామర్థ్యం సామర్థ్యాది ఇసిన పాపం వివరించారు శాస్త్ర సామర్థ్యాదిత్య ఆ శాస్త్రం చెప్తోంది కాబట్టి శాస్త్రవచనం యొక్క సామర్థ్యం చేత మనం అలా స్వీకరిస్తాం దీంట్లో చిన్న పాయింట్ ఉంది ఎలాగంటే ఇప్పుడు జ్ఞానం కలిగిన వెంటనే ప్రారబ్ధ కర్మ కూడా క్షయమైపోయిన వెంట వెంటనే జ్ఞానం కలగ్గానే చచ్చిపోతుంది ఇంక ప్రారంభ కర్మ లాంటిది చేసిపోతుంది ఇంక దేహం ఉండదు దేహం ఉందంటే ప్రారబ్ధ కర్మ ఒకసారి మిగులుంటే దేహం ఉంటుంది కానీ ఇంక ప్రారబ్ధ కర్మ లేదంటే ఇంక దేహం ఉండదు కాబట్టి జ్ఞానం కలగ్గానే చచ్చిపోతుంది అప్పుడు ఎవళ్ళు ఇంక గీత రారు ఎందుకంటే గీత క్లాసులో పొరపాటున జ్ఞానం కలిగిపోయింది అనుకోండి ఇంక ఇంటికి వెళ్ళడానికి ఏం లేదు పుట్టుపు కాబట్టి అప్పుడు ఇంకెవరు గీత క్లాసుకి రాలేదు కానీ జ్ఞానం కావాలి కాబట్టి ఏం చేస్తారు ఇంకా డాక్టర్లు ఎనభై ఏటో ఎనభై ఐదో ఏటో ఏవో చేసుకుంటూ ఉంటారు సహస్రచంద్ర దర్శనం అనేది అంటే ఎనభై రెండేళ్ళు బతికాడనమాట ఎనభై రెండేళ్లు బతికితే గొప్పే ఉందండి భగవంతుడు అనుగ్రహం అనుకోవాలి అనుగ్రహం అనుకోవాలో ఆగ్రహం అనుకోవాలో అది నాకు అర్థం కాదు పోన్లండి ఓఫీసర్ ఇది ఓఫీసర్ అది అన్ని కలిసి ఎనభై రెండు వేలు బతికాడు అంత లెంత్ అనవసరం బతికినంత కాలం సంసరా పథకాలు కానీ ఉడితే అజ్ఞానంగా ఎనభై రెండు వేలు పెతికినా ఒకటే హిందూ పేపర్ చదువుకుంటూ ఎనభై బతికితే ఏమి లాభం పోని ఎందుకో అందుకు బతికాడు అప్పుడు ఇంకా డాక్టర్ చెప్తాడు ఇంకొక నెల రోజుల్లో చచ్చిపోతాడు అని అప్పుడు కబురు పెట్టండి హైదరాబాద్ భగవద్గీత పాఠం ఎవరు అప్పుడు కబురు పెట్టండి అని అప్పుడు డెత్ బెడ్ మీద అప్పుడు భగవద్గీత పాఠం విని జ్ఞానం అప్పుడు దానికి సాహసిస్తారు అంతవరకు భగవద్గీత పాఠం వెనరు కూడా వెనరు ఎందుకంటే జ్ఞానం ఎదురు అసలు చేసి ఉంటాడు కాబట్టి అలాంటి దగ్గర లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఆత్మజ్ఞానం కలగ్గానే మనకి చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు ఆత్మ జ్ఞానాన్ని బోధించేవాడు అజ్ఞానం అయి ఉంటాడు అంతే కదా ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు చచ్చిపోతాడు కాబట్టి బతుకులంటే వాడు జ్ఞానం లేదు వాడు అజ్ఞానం అయ్యి ఉంటాడు కాబట్టి అజ్ఞాని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు అజ్ఞానులు చదువుకుంటున్నారంటే పర్వాలేదు కానీ అజ్ఞాని కూడా బోధిస్తున్నాడు అంటే అది పర్వాలేదు అంటే అది వేరే సంగతి కానీ దాంతో పర్వాలండి అది అంగీకారం కాదు కాబట్టి ఇన్ని రకముల సా ఇది సామర్థ్యం అంటే ఇన్ని పరిస్థితులు అక్కడ కాబట్టి ప్రారంభ కర్మ ఫలము మాత్రం కొనసాగుతుంది దీనికి దృష్టాంతం ఒకటి ఎలాగంటే ఒకడు కలదంటున్నాడు కల అంటే ఇప్పుడు తెలివి వచ్చిన తర్వాత అది కళ్ళగా అనిపిస్తుంది కాని కానీ ఇప్పుడు అది కలగాదు ఇప్పుడు నాకు చెయ్యి వాచింది వార్చి బాగా దొరదగా ఉంది మంటగా ఉంది దాంతో నేను ఇబ్బంది పడుతుంటాయి ఒక ఆయన అన్నాడు అది కళ్ళవాపండి అన్నాడు అంటే నేను అన్నాను మీకు కళ్ళవాపులా అనిపించట్లేదు నాకు ఇదే కళ్ళవాపలా అనిపించట్లేదు యథార్థమైన వాపులాగే ఉందండి అని నేను అన్నా సో కళలో ఉండగా అది కళ్ళ ఎందుకు అవుతుంది యూఆర్ పర్సఫిట్ అది సత్యంలాగే ఉంటుంది కళలో వీడు ఒక యజ్ఞం చేశాడు అప్పుడు కళలో నేను చేసిన యజ్ఞానికి ఫలమే ఉండదు ఇది వేస్ట్ది ఇది నిష్ఫలం ఇది ఎందుకంటే ఇది కళ్ళ అని అనుకుంటాడా కళ్ళ అనుకుంటాడా అనుకోడు కళ్ళలో ఏమనుకుంటారు నాకు యజ్ఞ బలం దక్కింది నేను పుణ్యం సంపాదించుకున్నాను స్వర్గానికి వెళ్తాను అనుకుంటాడు ఈ లోపల ఇంకో పాపం కూడా చేస్తాడు ఏదో పాపకర్మ చేస్తాడు జాగ్రత్త అవస్థలో పాప సంస్కారాలు ఉంటాయి స్వప్నావస్థలో కూడా అదే సంస్కారాలు కఠిన అవుతాయి ఏదో పాపకర్మ చేస్తాడు చేసి నాకు పాపం చుట్టుకుంది నేనేమో ఆ భవిష్యత్తులో దుఃఖాన్ని అనుభవిస్తాను అని ఈ లోపల ఆ మంచం మీదో లేకపోతే అరుగు మీదో పడుకుని దుల్లడంలో కింద పడ్డాడు అవును మరి మీరు ఆస్ట్ చేసి అయిపోదా రెండు రెండు నొక్కు ఉండాలి అది దాన్ని అది రికార్డ్ అవుతా ఉంది కదా అవునండి లెగ్జ్ రికార్డ్ తెలుసుకున్నాము ఫోన్లో నల్ల ఉంచేయండి ఇది రికార్డ్ అవుతా ఉంది కాబట్టి పర్వాలేదు జానం వదిలేసినాయండి అది మీరు తీయలేరు ఉపకారం మీరు తీయలేరు దాన్ని అది రాదు అది అది అయితే దీన్ని కూడా స్టాప్ చేయండి అది తీయాలనుకుంటా లేకపోతే ఇప్పుడు అదంతా అక్కర్లేదు ఇది కూడా ఓకే కళలో పుణ్యం చేశాడు యజ్ఞం చేసి అదే కళ కంటిన్యూ అవుతామంటే ఏదో పాపం చేశాడు కళలో ఇప్పుడు ఆ మంచం మీదో లేకపోతే అరువు మీదో కొడుక్కుని దొల్లి ఈ పుణ్యపాపాలు చేసి హడాలో ఉన్నాడు కదా కళ్ళలో ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది దాంతో దొల్లి కింద పడ్డాడు కింద పడ్డప్పుడు తలకి బొప్పి తగిలింది తెలివి వచ్చింది ఇప్పుడు పరిస్థితి తెలివి రావడము అంటే జ్ఞానోదయం కలిగింది అర్థం ఏమిటి తెలివి రావడం అంటే ఆ తెలివి రావడం ఏమిటో కలలో ఉన్న ప్రపంచము కళ్ళ అని తెలుస్తుంది కదా మరి తెలివే కదా అది అది మిథ్య కలలో ఉన్న కర్తృత్వ భోక్తృత్వములు మిథ్య నేను కర్తను కాదు భోక్తను కాదు కలలో అలా అనిపిస్తుంది కానీ అదేమీ యథార్థం కాదు కళలో కర్మలు ఉలక్కి వాటికి కర్మఫలాలు ఏమి ఉండవు అని తెలుస్తుందా తెలియదు తెలుస్తుంది ఎంత జ్ఞానం అయిపోయాడు చూడండి అదే జ్ఞానం ఉంటాయి ఆత్మజ్ఞానం ఉంటాయి అదే దట్ ఈజ్ వాట్ ఆత్మజ్ఞాన ఈ అంచేతనే వాడికి వెంటనే కలలో చేసిన వివిధ కర్మల ఫలము వడికి వడికి అంటుకుంటుందా అంటుకోదు వాడికి ఆ కలలో చేసిన కర్మల యొక్క ఫలమంతా ఏమైపోయింది బూడిదైపోయింది దేంట్లో బూడిదైంది అదంతా కళ్ళ మిథ్య అనే జ్ఞానంలో ఆ క్రియలకి నేను కర్తను భోక్తను కాను అనే జ్ఞానంలో వీడికి అజ్ఞానం కలిగింది కదా అదంతా బుద్ధి అయిపోతుంది కాబట్టి వాడికి పుణ్యపాపాల బెండ బంధము ఏమీ ఉండదు కానీ గొప్ప మాత్రం ఉంటుంది చిన్న పడ్డప్పుడు కింద బొప్పుల్ని తీసారా అది మాత్రం ఉంటుంది ఎందుకంటే అది ఆ బొప్పి తగ్గడానికి రోజు రెండు రోజులు పడుతుంది అంతవరకు ఉంటుంది ఆ తర్వాత అది కూడా బ్లడ్ లో కలిసిపోతుంది ఆ వాపు తగ్గిపోతుంది ఇన్ఫులేషన్ బాడీ దీనికి తీసుకు ఆ బొప్పి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది అంతవరకు ఆ గొప్పి మాత్రం ఉంటుంది అంతేగాని కళలో చేసిన కర్మలు కర్మఫలాలు నశించిన క్షణంలోనే ఈ బొప్పి కూడా నశిస్తుందని మీరు అనుకోవచ్చు అది మాత్రం నశించవచ్చు సరిగ్గా అదే విధంగా ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం కలిగిందంటే వాళ్ళ అర్థం ఏమిటి నానాత్మవిశిష్టమైన ఈ జగత్తు నాకంటే భిన్నముగా ఉన్నది నేను జగత్తు కంటే భిన్నముగా ఉన్నాను అనే అజ్ఞానం నశించిపోతుంది సర్వము ఆత్మే నేను కర్తను భోక్తను అనే అజ్ఞానం నశించిపోతుంది ఆత్మ కర్త భోక్త అసంగ ఆత్మ ఈ జగత్తు మిథ్య అనే జ్ఞానం కలుగుతుంది కలిగేపటికి అంతవరకు కర్తభోక్త అయిన అహంకారాన్ని పట్టుకుని విరాలాడే ఇదివరలో చేసిన కర్మల ఫల రూపములైన సంస్కారములు లేక వాసనలు అన్నీ నశించిపోతాయి ఇంకేం మీద ఉన్నాం ఇది గొప్పి ఈ దేహం అనేది ఏదైతే ఆల్రెడీ కొనసాగుతూ వస్తోందో ఇది మాత్రం దీనికి వేగం ఉంటుంది ఆ వేగం పూర్తయ్యి ఒక మొమెంటం ఉంటుంది ఆ మొమెంటం ఎందుకంటే నడుస్తోంది ఇది వేగంగా నడుస్తోంది కదా ఇప్పుడు మీరు చక్రాన్ని తోసేపుడు యాక్సిలరేట్ చేయడం మానేశారు అనుకోండి మీరు యాక్సిలరేట్ చేయడం మానేసిన వెంటనే ఆగిపోతుంది అప్పటికే మీరు దానికి ఇచ్చిన మొమెంటంత కొంత దూరం పోయే ఆగిపోతుంది అలాగే దీనికి కర్మఫల రూపమైన ఈ దేహానికి కొంత మొమెంటం మనం ఇచ్చి ఉన్నాం కరెక్ట్గా అజ్ఞానం చేస్తాం కాబట్టి మొమెంటం ఉన్నంత వరకు ఈ దేహం ముందుకు నడిపి ఆ ముమెంటం ఆగిపోయినట్టునే దేహం పడిపోతుంది అంతవరకు దేహం ముందుకు సాగుతుంది ఇస్తే ఆత్మజ్ఞాని కర్మఫల బంధం నుంచి మెలుస్తుంది తస్య తామదేవ చిరం యావన్న విమోక్ష్యే అథ సంపత్ ఇతిశృతే అని చాంద్రోగ్యుతి ఆరోధ్యాయంలో ఉంది తత్వవశీ ప్రకరణంలో ఉంది ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఆత్మజ్ఞాని ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానికి మోక్షం వచ్చేసిందా లేదా వచ్చేసింది మోక్షం వచ్చేసింది మరి మోక్షం వచ్చేస్తే ఇంకా దేహబంధము కొనసాగుతున్నట్లుందే అంటే దేహబంధం ఏమి ఆయన కొనసాగదు కృషి వాళ్ళ దృష్టిలో ఈ దేహబంధము ఆయన కొనసాగుతున్నట్లు కనబడుతుంది అంతేగాని ఆయన దృష్టిలో దేహబంధం లేదు కృషి వాళ్ళ దృష్టిలో మాత్రం ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు రామకృష్ణపుర మహర్షి ఉన్నారనుకోండి ఆయన ఆ రోజుల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడి మరణించారు కాబట్టి ఆయనకి దేహబంధం ఉన్నట్టు ఆయన కర్మఫలంగా వ్యాధి బాధను అనుభవిస్తున్నట్టు చూసి వాళ్ళకు అనిపిస్తుంది కానీ ఆయనదేం అనిపించదు ఆయన అలా ఏమో అనుకో దేహానికి అతీతమైన అస్మనిష్ఠులుగా ఉంటారు కాబట్టి చూసి వాళ్ళు ఆయన ఎప్పుడో ముఖ్యులైపోయారు కానీ చూసి వాళ్ళ దృష్టిలో కూడా మోక్షం ఎప్పుడు వస్తుంది దేహ ఆ చూసి వాళ్ళ దృష్టిలో కూడా మోక్షం వస్తుంది ఇంకా ఆ లేదు కాబట్టి తస్య పాపదేవరం యావన్న విమోక్ష దృష్టితో ఆ కర్మబంధము అంతవరకు కొనసాగుతుంది ఎంతవరకు ఎంతవరకు అయితే వీరింకా దేహము అంతవరకు దేహం పడిపోగానే ఆ ప్రారంధ కర్మబంధం కూడా పోయింది అస సంపత్ అప్పుడు ఈ ప్రాణవాయువులు వెళ్ళి అనంత వాయువుల్లో లేనమైపోతే ఇంక మళ్లీ తిరిగి జన్మ అనేది ఉండదు ఆ విధంగా జ్ఞాని మోక్షాన్ని పొందేస్తాడు అసలు రెండు మోక్షాలు జ్ఞాని యొక్క జీవితంలో రెండు మోక్షాలు వచ్చాయి ఒకటి జ్ఞానం కలగగానే అంటే వీడు కల చెదిరిపోయి తెలివి రాగానే ఒక మోక్షం వచ్చింది నాలుగు రోజుల ఐదు రోజుల మొక్కి బాగా తగ్గిన తర్వాత రెండో మోక్షం వచ్చింది ఆరకంగా ఆత్మజ్ఞానం చేత కర్మబంధం తొలగిపోయిన వెంటనే ఆత్మజ్ఞానికి తన వైపు నుండి మోక్షం వచ్చేసింది ఆన్లుకర్స్ చూసి వాళ్ళ వైపు నుంచి దేహత్యాగమైనప్పుడు మోక్షం అవుతుంది మొదటిదాన్ని జ్ఞానాన్ముక్తి అంటారు రెండవ దాన్ని విదేహముక్తి అంటారు ఏవో పదాలు టెర్మినాలజీ కాబట్టి ఆ ప్రారంభ కర్మ ఫలం కొనసాగు దాని కారణంగా దేహం కొనసాగు దీనివల్ల మనకు అనేక దోషాలు పరిహరింపబడతాయి ఒకటి శాస్త్రాన్ని చదవడానికి ఎవ్వరూ భయపడక్క ఎందుకంటే శాస్త్రంలో ఏదైతే జ్ఞానం వస్తే చచ్చిపోతామేమో అనే రంగా ఎవరు తెచ్చుకోకపోతే నెంబర్ వన్ జ్ఞానం వచ్చినా ఏమీ అవదు ఎవరిథింగ్ విల్ రిమైన్ స్టే నిజానికి జ్ఞానికి అజ్ఞానికి బాహ్యంగా తలపడే తేడా ఏమీ ఉండదు ఏమీ ఉండదు జ్ఞానికి అజ్ఞానికి జుట్టు తెల్లబడుతుంది జ్ఞానికి జుక్తి తెల్లబడుతుంది అజ్ఞానికి మోకాలనేప్పులు వస్తాయి పెద్ద వయసు జ్ఞానికి కూడా మోకాలు అజ్ఞానిక ఆకలి వేస్తుంది జ్ఞానికి ఆకలి వేయాలని మీరు అనుకో జ్ఞాని కూడా సిద్ధంగా ఆకలి వేస్తుంది నేను ఏదైనా చిట్టికారులు అది చేస్తే పెడితే ఆయన కూడా తెలుస్తుంది కాబట్టి అది జ్ఞానికి ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు స్వామీజీకి కక్ష పెడతామని అన్నారు కక్షమో ఓవల్టీ ఉంది పంచదార వేసిద్దాం అని రెండవ అమ్మగారు అన్నారు అప్పుడు నేను నుంచి అన్నాను నేను కాఫీ తగుతానమ్మా అని నేను ఎందుకంటే ఈ పంచదార వేసిన ఓవల్టీర్ నా వల్ల ఎక్కడ అవుతుందండి నేను తాగలేను అసలు పాడే తీసి దాంట్లో ఓవల్టీర్ మరింత తీసి దానికి పంచదార ఇంకా ఇంకా అది ఏం తగ్గుతుందండి మూడు జన్మలకు కావాల్సిన షుగర్ దాంట్లో అప్పటికే ఉంది అయిన పంత నేను కాఫీ తగ్గుతాను కొంచెం పంచదార తక్కువ వేసి దానికి కాఫీ ఏం చెప్పి అంటే పాలు పోషిస్తా అదే ఆ పనే పాలు కొంచెం వేసి పంచదార తక్కువ వేసి మని చెప్పి కాబట్టి స్వాతంత్రి కదా అది ఎక్కడి నుంచో అంతరిక్షం నుంచి మనం ఊరు పడడం వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆ తర్వాతనే గృహస్థులైనా సాధువులైనా సన్యాసులైనా ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ తర్వాత గృహస్థులు అయితే భారతదేశంలో ఈ గాడ్ సూపర్ హ్యూమన్స్ అని వీళ్ళు భ్రమపడుతూ ఉంటారు వాళ్ళేమీ సూపర్ హ్యూమన్స్ కాదు దే ఆర్ జస్ట్ హ్యూమన్స్ శాస్త్రమే అలా చెప్తూ ఉంటే సో అలాగే ఉండదు ఇట్ ఇస్ ఆల్ వెరీ నార్మల్ అంటే అతనే పాటుబీలు కనపడతాయి మీకు తర్వాత డయాబెటీస్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డాక్టర్ల చుట్టూ మహాత్ములు కూడా తిరుగుతూ ఉంటారు ఇదిగా ఉంది రోటీ ఎందుకంటే బాహ్యంలో జ్ఞానానికి అజ్ఞానికి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమీ ఉండదు ఆంతరంలో అంతా తేడానే పోలికసలు నయా రూపాయలు నయా పైసంత కోలుకుంటారు అజ్ఞానికి లోపల అజ్ఞాని ఆలోచించే తీరు పూర్తి కష్బలంగా ఉంటుంది జ్ఞాని ఆలోచించే తీరులో చాలా సరళంగా ఉంది చాలా ప్రేమ పూర్ణంగా ఉంది తేడానే లోపల అంతా తేడాన్ని ఏది ఏది అజ్ఞాని ఆపదలుకుంటాడో జ్ఞానికది ఆపదలాగే కనపడనే కనపడదు ఒకటి అంటాడు నాకు సంతానం కలగలేదండి అని మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు జ్ఞానం అనుకుంటాడు మీరు మీరు వాడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాల్సి పోయి దుఃఖిస్తాడు ఏమిటి జ్ఞానంకుంటాడు బిలియన్ పీపుల్ భారతదేశంలో సాలరు ఇంకొకటి మీరు తయారు ఇప్పుడు లోకొచ్చిందా బిలియన్ పీపుల్ అంటే వన్ బిలియన్ పీపుల్ ఇంకా చోట్లేదు అసలు నేల మీద కాబట్ ఎవరికైనా సంతానం లేకపోతే వాళ్ళు ఒక భాగ్యం అనుకోవాలి యూఆర్ డూయింగ్ ఎ సర్వీస్ టు ది సొసైటీ వాళ్ళు ఏం చేయాలంటే ఒక చక్కటి అమ్మాయినో అబ్బాయినో కొంత అభాగ్యులు ఉన్నారు ఇంకా బిలియన్ పీపుల్ ఉన్నప్పుడు అభాగ్యులలోకి ఏముంది బో వాళ్ళు అంత మంది ఉన్నారు ఎవరోలో ఒక అభాగ్యులైనటువంటి అమ్మాయినో అబ్బాయినో పైకి తీసుకొచ్చి ప్రయత్నం చేయడం అంటే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి దత్తత అని డాక్యుమెంట్ అని ఎవళ్ళనుంది చోట వాళ్ళ నుంచేసి ప్రేమగా వాళ్ళకి సహకారం మూడో కంటి వాడికి తెలియకుండా ఉపకారం చేసి వాళ్ళని పైకి తీసుకురాటం వాళ్ళు అలా అభివృద్ధి పసుపుకుంటే అలా చేయొచ్చు కదా వీడు ఎందుకు ఇలా జ్ఞానం అనుకుంటుంది జ్ఞాని దృష్టితో అసలు అది ఆపదే కదా కానీ వాడికి ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి దృష్టి ఎంత తేడా ఉంటుందంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంత తేడా ఉంటుంది అసలు పోలికే ఉండదు బాహ్యంలో అంత సమానమే ఏమి తేడా పరిస్థితి అత్యావృత్తఫలా జ్ఞానోత్పత్తే జ్ఞానసహభావీని చతీతానేకజన్మత సామ్యేవ సర్వాణి కర్మాణితే కాబట్టి ఏ కర్మలైతే యాని కర్మాణి ఏ కర్మలైతే అప్రవృత్త ఫలాన్ని ఇంకా ఫలాన్ని ఇవ్వడం ప్రారంభించలేదు అట్లే సంచిత కర్మలు అంటారు సంచిత అంటే ప్రోగుబడి ఉన్నాయి ప్రోగేసి పెట్టాం కర్మలు చేస్తూ ఉంటాం బాగా అదంతంగా కర్మలు చేసుకుంటూ పోతాడు కర్తృత్వ భోక్తృత్వాలు పెట్టుకుని చేస్తాడు అహంకార బుద్ధితో చేసుకుంటూ ఉంటాడు అవన్నీ పోగుపడుతూ ఉంటాయి పోగుపడి ఓ రోజుని ఆ కర్మలు తమ ప్రతాపాన్ని తమ తడాశాన్ని చూపిస్తాయి అవి తడాశాన్ని చూపించేప్పుడు వీడు ఉంటాడు కర్మలు తడాశాన్ని చూపిస్తాయి అప్పుడు లబోదిబో లబోది బో ఉంటాయి చేసేప్పుడు రుదన్ కరోతి చేసేప్పుడు నవ్వుకుంటా కర్మలు చేసి పారేస్తాడు రుద హసన్ కవతి రుదన్ మనం కలుగుతుంది పుత్రుడుసవం చేస్తాడు ఆ పుత్రుడు ఆస్తి కోసం కోర్టులో దాగా వేస్తాడు అప్పుడు ఏమో ఉత్సవం అప్పుడు పాతి సంవత్సరాల క్రితం పాతిక ముప్పై ఏడులో మనం పాతిక ఏడు పెళ్లి చేస్తే ముప్పై ఏడు వేస్తాడు కోర్టులో ఒక కొంత ఉపయోగపడతాయి వాడు దావా వేస్తే నాన్నగారు ఆస్తి పంచం దవా వేస్తాడ అదేమో దాంతో పెద్ద అను అనూషల్ అని అనుకోవద్దు మీరు దావా వేస్తారంటే పూర్వం వాళ్ళు దావాలు నోటీస్ ఇస్తాడు ఏదో లేకపోతే అప్పుడు వీడు గుర్తు చేసుకుంటా నేను వీడిని ఎత్తుకు పెంచాను అని ఇలా గుర్తు చేసుకుంటాను అప్పుడు కూడా సత్యాన్ని గ్రహించడా వీడు పెంచిందేమి లేదని ఆ ప్రకృతి యొక్క ధర్మంగా వాడు పుట్టు పెరిగాయని తెలుసుకోడు నేను పెంచి పోషించాననుకుంటా అప్పుడు చేసుకున్న పుత్రోత్సవాన్ని గుర్తు చేసుకుంటాడు నేను ముప్పై ఏళ్ళ క్రితం పుత్రోత్సవం వీడు పుట్టినప్పుడు ఉత్సవం చేశాను ఈ రోజున వీడు నా మీద దండయాత్ర చేస్తున్నాడు అని బాధపడతాడు అప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవడం సత్యాన్ని అప్పుడు తెలుసుకున్నా కూడా బంధం నుంచి వినిస్తూ అయిపోతాడు కర్మలను చేసుకుంటూ పోతాడు ఫలాన్ని ఇవ్వడం ప్రారంభించేప్పటికీ అటు కళాహ్యానాలు చూపించినప్పుడు లబోదిగో అంటూ ఉంటాడు సో ఎనీవే ఆ విధంగా కర్మబంధం నుంచి జ్ఞాని బయటపడిపోతుడ తర్వాత శ్లోకం నహి జ్ఞాన సదృశం పవిత్రమిహ విద్యే తయం యోగ సంసిద్ధ కాళేనా ఆత్మను విందతి చాలా గొప్ప శ్లోకం పదక్షేదం పదక్షేదం నేను తెలుసుకున్నదే శ్లోకమే అనండి ఇంకోసారి నహి జ్ఞానే న సదృశం పవిత్రమిహ విద్యస్వయం యోగ సంసిద్ధ కాళేనాత్మను విందతి జ్ఞానేనా జ్ఞానముతో సదృశం సమానమైన పోల్చదగిన పవిత్రం పవనమైనది ఇహాయి లోకములో ఈ జన్మయందు నహి విద్యే నేనే లేదు స్వయం స్వయముగా యోగ సంసిద్ధ యోగముచే సంసిద్ధుడై తో ఆ జ్ఞానమును కాలేనా కాలముకే ఆత్మని తనయందు నిందీ పందును పావనము పవిత్రము అంటే మన దోషాలని పోగొట్టి దాన్ని పవిత్రము అంటారు ఇప్పుడు గంగానది పవిత్రము ఎలాగా అంటే మీరు గంగా నదిలో స్నానం చేశారని శరీరానికి ఉండే వాళ్ళని చనిపోతున్నారు మనస్సులో ఉండే వాళ్ళని చనిపోతుంది అసలు స్నానం చేస్తే మనస్సు స్వచ్ఛంగా తయారవుతుంది అందుకంటే స్నానం చేసి సూర్యుడికి అన్నచండి శ్రద్ధవా ఆపహ ఎట్ నీళ్ళు స్నానం చేసేటప్పటికీ కేవలము దేహమే స్వచ్ఛమైందని మీరు అనుకోకూడదు దేహం ఎలాగో స్వచ్ఛం అవుతుంది దేహము మనస్సు రెండు కలిసి ఉంటాయి వెలిదీయలేరు ఏది దేహాన్ని స్వచ్ఛం చేస్తుందో ఆ స్నానము మనస్సును కూడా కొద్దో గొప్ప స్వచ్ఛం చేస్తుంది సో వ్యంగా అనేది పావనము పవిత్రము దేవుడు దేవాలయానికి వెళ్ళారనుకోండి మనస్సు పవిత్రమవుతుంది కాబట్టి పవిత్రము ఏదో తీర్థయాత్ర చేశారనుకోండి తీర్థము అంటే మనల్ని పవిత్రం చేసేదాన్నే తీర్థం అంట పవిత్రము ఇలాంటివి చాలా పవిత్రాలు ఉన్నాయి దర్భం ఉంటుంది దర్భం ఇలా ముడేసి ఇక్కడ పెట్టుకుంటారు ఉంగరంలాగా దాన్ని దర్భ గ్రంథి అని అంటారు అది పావనం చేస్తుంది అంటే వీడిని స్వచ్ఛంగా పవిత్రంగా చేపడుతుంది అంతేతనే దానికి పవిత్ర గ్రంథి అని కూడా అంటారు పవిత్రము చేసే ముడి అలాగే గృహస్థాశ్రమం అంటే అంతా ముందులో వ్యవహారం గృహస్థాశ్రమం అంటే ముందులే ఇదిగో పవిత్ర గ్రంథి ఒకటి ఉంది కదా తిలకని ముడేస్తా తిలకి ముడివేయాలి తిలక ముడివేయకుండా లూజ్గా అట్టబెడితే ఒకసారి నేను నాకు పెద్ద తిలప ఉండేది ఇది లూజ్గా అట్టబెట్టాను ఎవట్రా ఈ మధ్యనేమో బాబు హేలు పెట్టుకుంటున్నారు అలాగే ముగ్గురు ఏమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదో అడిగారు హృద్రహస్తా అప్పుడు రెండు సిగ్గుపడి తమ్మురం ముడేసుకున్నాను అలా లూజ్గా ఉదలకూడదు శాస్త్రం శిఖా గ్రంథి అలాగే యజ్ఞోపవీత గ్రంథి అంతా గ్రంథులే అంచేతనే ఈ ఉంగరం జీవించుకుంటారు కొంత వైదిక సంస్కారం గల వాళ్ళు ఉంగరం చేయించుకుంటారు ఎలాంటి ఉంగరం చేయించుకుంటారు ఆ ముడి ఉన్న ఉంగరం అంతా ముడి వ్యవహారమే అంతా ముడే సో యజ్ఞోపవీతం ఎలా ఉంటుంది ముళ్ళు దాని పేరే ముడి ఎన్ని ముళ్ళు మూడు ముళ్ళు వేసుకున్నారా నాలుగు ముళ్ళు వేసుకున్నారా అని అడుగుతారు ఆ మాకు ఐదు ముందు వేసుకోవడం అలా అంటే ఐదు వేసేసుకుంటా ఎప్పుడైనా ఒకటి చేయపోయినా ఇబ్బంది ఉండదు తర్వాత కొంచెం డెటెట్ గా పరుగుతుంది అనేక ఉపయోగాలు కూడా ఉంటాయి పేరు కుట్టింది అనుకోండి మృతి నీటికంలో వీటికి తేరు కుడుతుంది తేరు కుడితే వెంటనే ఎగ్జో ప్రభుత్వం లా కట్టేస్తాడు వేసి చేసుకుంటే కట్టేస్తాడు కట్టేసి కనుకుంటాడు అంతే ఏం చేసేవరా అంటే పేరు కుట్టిందంటే అయితే మీరు ఏడు ఇదో కట్టేసాను ఇంకైతే ఇంక రక్త ప్రవాహం ఇటువ ఉండదు దాంతో ఆ పాయిజన్ అక్కడే ఉంటుంది కొంత మనసు ఈ చేయంత సేపులో ఉంటుంది అలాగే ఉంటుంది అప్పుడు దానికి ఏదో మందు ఏదో క్రమంగా ఆ పాయిజన్ మెటబలైజ్ అయిపోయి దానికి పవర్ తగ్గి కొంతసేపటికి మంట తగ్గింది ఆ యజ్ఞోపేతం ఎంత ఉపయోగించిందని అంటాడు మృత్యుగతికిన నాటకం సంస్కృత నాటకంలో సో యజ్ఞోపరీతం అంటే ముళ్ళు వివాహం అంటే ముడు అంత ముడే గృహస్థాశ్రమం అంటేనే ముడులతో ఉంటుంది అంత ముడు అంచేతనే దిగ్జతే హృదయ గ్రంథి అని ఈ ముడి విడిపోవడమే జ్ఞానం వద్దు సార్ అంటే కాదు అజ్ఞాన గ్రంథి వాటెవర్ సో ఈ గ్రంథి ఈ ముడి మనల్ని పవిత్రం చేస్తుంది అని వీడు అనుకుంది ఈ విధంగా అనేకములైన పవిత్రము చేసేవి పావనము చేసేవి అనేక ఉన్నాయి సీతాదేవిని మీద అపనిందో యుద్ధకాండలో చెప్తున్నాను యుద్ధకాండతో దాఖరు రామాయణం ఇంకో ఉత్తరకాండాలు ఏం లేదు అది కాదు అది కాదు యుద్ధకాండతో దాఖరు వాల్మీకి సంబంధించి యుద్ధకాండతో దాఖరు సో సీతాదేవి మీద అపవాదం వచ్చే అవకాశం ఉంది అందుకోసం బాబుడు ఏమన్నాడంటే అగ్ని పరీక్ష పెట్టేశారు అగ్ని పవిత్రం చేస్తుంది ఆవిడ అగ్ని నుంచి బయటకు వచ్చింది అగ్ని పవిత్రమైంది అప్పుడు జనక మహారాజ్ అన్నాడు మా అమ్మాయిని అగ్ని పవిత్రం చేస్తుందా మా అమ్మాయే అగ్ని పవిత్రం చేస్తుందా అంటే కరెక్టేనండి మీ అమ్మాయే అగ్ని పవిత్రం చేస్తుంది అగ్నే పవిత్రమైంది అక్కడ మీ అమ్మాయి పవిత్రమైంది ఏం లేదు లోక దృష్టితో ఏదో నడిపించాము అని సమాధానం చెప్పారు బట్ ఎవరు అగ్ని పవిత్రము ఈ విధంగా జపం చేసుకునేవాడికి జపమాల పవిత్రము అన్నీ పవిత్రాలు ఉంటాయి ఏదో రుద్రాక్షం ఎల్ల వేసుకున్నాను అనుకోండి ఎందుకు పవిత్రము రుద్రాక్షం ఎల్ల పవిత్రము కొంతమంది అంత వరకు పవిత్రమే కాదు పవిత్రం తులసి మాల వేసుకుంటేనే పవిత్రము అలాంటి వాళ్ళు తల రున్నారు ఎవరు ధరణి వాళ్ళది ఈ మధ్యన ఒక ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఏమని రుద్రాక్షకి అంటే వన్అిప్ అనమాట వీడు ఒకటే ఆ రుద్రాక్షంతోనే వాడికంటే ఇంకొక అరుగు ముందుకు వేసి వీడి వీడి సేల్స్ ప్రమోషన్ అన్ని సేల్స్ ప్రమోషన్ రుద్రాక్షలు అన్ని సేల్ ఏకముఖి ద్విముఖి త్రిముఖి ఎంతో ఏవో టెమినాలజీ పెట్టిన సేల్స్ ప్రమోషన్ ఇంకొకటి కొత్త ఐడియాతో తెచ్చారు ఏమని ఏకముఖి రుద్రాక్షకి పాదరసపు గుండ్లు పొదిగిన ఏకముఖి రుద్రాక్ష పాదరసపు గుండు కొదిగేస్తుంది ఎందుకని పక్కనే ఇంకొకటి అడిగారు ఏమిటండి పాదరస పుగొలు పొదగడం ఏమిటి ఎకముఖీ రుద్రాక్ష చాలా గొప్పదని మనం కోరుకుందని తీరుస్తుందని విన్నానే నేను అని ప్రశ్న దానికి సమాధానం ఆ ఎకముఖి రుద్రాక్ష పవర్ని హండ్రెడ్ ఫోల్డ్ చేస్తుంది పాదరసపు పొదిగితే అని వీడి దానికి సమాధానం తప్ప ఎంత బోగస్ట్ అంటే అసలు పాదరస పువ్వులు వాళ్ళు పొదిగినందుకు గాను వాళ్ళని అరెస్ట్ చేసి ఎందుకంటే పాదరసం పాయిజం ఇ పాయిజం చాలా పాయిజ్ ఉన్నాయి ఈ పాదరసపు గుళ్ళు వాడు ఎవరు చేతున్నాడు చేయించనీ దాంట్లో పాదరసంలో కల్తీలో అవే ఉంటాయి బట్ ఏమున్నా కొంత పాదర్శం ఉంటుంది మిర్చిరీ ఉంటుంది ఆ మిర్చిరి తోటి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ చేసి వర్సర్ ఎవడో ఉంటాడో పురాణం ఎవడో ఎన్ మ్యాన్ ఆ పాదర్శం గుళ్ళు కట్టడం ఎవరి చేత చేయచ్చు కదా కదా వీడి కదా ఆ చేయించిన వాడు వాడి కూడా సఫర్ అవుతాడు ఆ పాదర్శన్ పాయిజ్ ఉంటాడు పాదరసం ధర్మోమీటర్ పగిలిపోయింది ఒకసారి లాబొరేటరీలో ధర్మోమీటర్లో ఎంత పాదరసం ఉంటుంది ఒక్క డ్రాప్ ఆ డ్రాప్ నేర మీ పడంతా చల్లా చెదిరైంది ఇప్పుడు ఏం చేశారో తెలిసిన లాబొరేటరీ ముందు క్లోజ్ చేసేస్తారు ఎఫెక్ట్ చేసే సార్ అందరూ అక్కడి నుంచి క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసి వాక్యూమ్ క్లీనర్స్ పెట్టి మొత్తం పాదరసం అంతా కూడా పోయిందనే వరకు టెన్ టైమ్స్ క్లీన్ చేసి తర్వాత వాటర్ తోటి కడిగేసి పుడిచేసి అన్ని వైపుల నుంచి ప్రకృమ్ గ్లోయర్స్ తోటి పుడిచేసి అప్పుడు మళ్ళీ మొన్నాడు వేపరికి వస్తారు ఎందువల్ల ఎందుకంటే ఫాదర్శం ఇలాపరేట్ అవుతుంది ఆ వేపలు ఒంట్లోకి వెళ్తుంది గాలి పీల్చినప్పుడు డెడ్లీ డెడ్లీ అయిపోయింది దాని ప్రమాదకరం ఏమీ తెలియదు వెళ్ళి ఫాదర్సం కొనకొస్తారు ఎవడో బ్లాప్లో ఉంటాడు దాని మీద గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటారు కానీ ఏ గేని మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంటే అది మనకి తొందరగా దొరుకుతుంది కొంచెం లంచం పెడితే అది వెంటనే దొరుకుతుంది గవర్నమెంట్ కంట్రోల్ మార్కెట్లో ఉంటే దొరుకుతుంది లేకపోతే లేదు దానికి లంచం పెడితే దొరికింది కాదు కానీ గవర్నమెంట్ కంట్రోల్ ఉందంటే లంచం పెట్టేస్తే దొరికేస్తుంది వీడు లంచం పెట్టి తీసుకొచ్చి దాంట్లో ఇదే అది కలుపుతాడు కొన్ని సిల్లికి ఏదో కలిపి దాన్ని గుళ్ళు కింద చేసి తీసుకెళ్తాడు అది వీడు మెల్ల వేస్తున్నాయి కదా ఎంత గేమ్ కదండి చేసే పొరపాటు తింటా అంట పాదరసపు ఇదో పిచ్చి పాదరసంతో చేసిన శివలింగం అనేది వాడవ దేవాలయం కంటారు రోజు వెళ్ళి అభిషేకాలు అవి చేస్తూ ఉంటాం మిర్చిరి వేస్తారు ఉంటుంది రోగాలు వస్తాయి వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది శివుడి రూపంలో మీరు ఆరాధించిన రోగాలు మానడం మానదు ఎందుకంటే శివుడే చేసేది పాదరసము మానవ దేహానికి రోగాలు చేతిగా చేయును అనే లాన్ని శివుడు పెట్టింది అది మీరు నేను పెట్టిన లా కాదది పాదరసం వల్ల శరీరానికి హాని అనే లా అది నేచర్స్ లా కథది నేచర్స్ లాంటి ఫ్యూడ్ చేసిన లాని కథది ఆయన లాని ఆయన వైలైట్ చేయదు చక్కగా ఏ అభ్యంతరం లేదు డేంజర్ పాదర్శం మెర్చిరీ వెరీ డేంజర్ మీద రిసెర్చ్ చేసి వాళ్ళని చూస్తే తెలుస్తుంది మీకు వాళ్ళు ముక్కులు చేసుకుని ఆ హుక్స్ వెనక్కాల డ్రస్లు వేసుకొని ఎనివే ఒకదానికి వెళ్ళదేమనుకోకండి పవిత్రం రుద్రాశ్రమాల పవిత్రము పులిశ్రమాల పవిత్రము ఈ విధంగా అనేకములైన పవిత్రములైన వస్తువులు లోకంలో ఉన్నాయి జ్ఞానము పవిత్రము జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఆత్మ యొక్క స్వరూపము అసంగము అకర్త అభోక్త ఆత్మ పూర్ణము ఆత్మవే పరబ్రహ్మ ఇది ఆత్మ యొక్క జ్ఞానం సర్వము ఆత్మ ఎందే నిలిచి ఉన్నది ఆత్మయే సర్వము ఆత్మవా ఇదము సర్వము ఆత్మయే బ్రహ్మ ఇది జ్ఞానం జ్ఞానాన్ని నేను సంగ్రహంగా చెప్పాను ఈ ఆత్మ జ్ఞానము ఇది పవిత్రము ఎంత గొప్ప పవిత్రము అంటే దీంతో సమానంగా పవిత్రమైనది మరియు ఒకటి లేదు నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమే హిద్య కాదని వేదంలో కర్మల్ని చెప్పారు కర్మలు పవిత్రం కదా అంటే పవిత్రమే ఉపాసనలు పవిత్రమే కానీ జ్ఞానం తరువాతి మాటే కానీ జ్ఞానముతో సమానమైన పవిత్రత మరి వేటికీ లేదు అది జ్ఞానైన సదృశం పవిత్రముష మిష విద్యే భారతీయ సమాజం ఒకప్పుడు ఆ వైదిక సమాజం వేదర్షుల యొక్క కాలంలో సమాజము జ్ఞానాన్ని ఆరాధించిన సమాజం జ్ఞానాన్ని వాళ్ళు దేవుడిగా ఆరాధించారు దేవుడు అంటే ఏదో వేషాలు వేసుకుని ఉంటాడని కిరీటాలు పెట్టుకుని బంగారపు నగలు పెట్టుకుని ఉంటాడని వాళ్ళు అలా ఆరాధించలేరు పాపం వాళ్ళదేమీ ఎరగరు వాళ్ళకి తెలుసున్నదల్లా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆయన జ్ఞానస్వరూపుడు అనే ఆరాధించారు సో మేధా దక్షిణామూర్తి అనో లేదంటే జ్ఞానారూపంగానో అలా ఆరాధించారు ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడని వాళ్ళు ఆరాధించారు ఏమే వారి అంతరాల్లో తిరుగుతూ ఉంటాడని అలా ఆలోచించాలండి దేనెవరు న్యూగా అలా దేనెవరు న్యూ దాని టైం తర్వాత కాలంలో వచ్చినటువంటి ఓ డెవలప్మెంట్ అది బట్ దాంట్లో గుడ్ పాయింట్స్ దాంట్లో ఉంటాయి ఆయన మాట్ చేయి ఎనిథింగ్ ఎగ్నెస్ బట్ వేదర్శులు మాత్రమే అరగర వేదర్శులు జ్ఞాన రూపంగా ఆరోగించరు నేను సూర్యుడిని గురించి వేదంలో వర్ణంలో చూస్తే ఆయన జ్ఞానిగా సాక్షి లోక సాక్షి ఆదిత్య హృదయ స్తోత్రంగా వస్తుంది ఆయన లోక సాక్షి లోకాన్ని ప్రకాశింపజేస్తాడు లోకాన్ని దర్శిస్తూ ఉంటాడు జ్ఞానస్వరూపుడు సో ఋద్జ సామపారదహస్తుంది ఆదిత్య హృదయ స్తోత్రంగా ఉద్వజ సామవేదముల యొక్క సారమంతా వాటి యొక్క అంతము చూసినవాడు అంటే వాటి సారానంతానే తనయు కలిగి ఉన్నవాడు అని ఆ విధంగా జ్ఞానస్వరూపుడుగా వర్ణించారు జ్ఞానానందమయం దేవం ఈ జ్ఞానానందమయుడు అంతేగాని మధ్య మాంసమయుడు కాదు జ్ఞానానందమయుడు సో జ్ఞానస్వరూపుడు ఆ విధంగా వర్ణించారు కాబట్టి ఈ సమాజము జ్ఞానాన్ని ఈశ్వరుల రూపంగా వర్ణించింది ఈ సృష్టి మొత్తంలో ఈశ్వరుడి కంటే పవిత్రమైనది ఇంకేదీ ఉండదు సర్వము ఈశ్వరుని తరువాతిదే కదా కాబట్టి జ్ఞానమే ఈశ్వరుడు ఈశ్వరుడే జ్ఞానము ఇంతకంటే పవిత్రమైనది మరొకటి లేదు అయితే తరువాతి కాలంలో జ్ఞానానికి కొంత సూక్ష్మబుద్ధి ఉండాలి బండ పరికిరాలు బండ బండ ఉంటాడు వాడి జ్ఞానానికి అర్హుడు క ఎందుకంటే ఆ సూక్ష్మత్వం మనస్టే ఉండాలి అది ట్రైనింగ్ వస్తుంది సో యోగ సంసిద్ధ వాడు సంసిద్ధుడు జ్ఞానానికి సంసిద్ధుడు అవ్వాలి అవ్వాలి సర్ఫీర్ అవ్వాలి సర్జరీ లేకపోతే మీ సర్జన్ అని వాడు ఎలా తయారవుతాడండి మీరు సర్జన్ అని చూడండి నాలుగు సంవత్సరాలు అంది వేస్తూ అవుతాడు ఒక రెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ అనేది వచ్చేస్తాడు ఆ తర్వాత సర్జికల్ అసిస్టెంట్గా పెద్ద సర్జన్ దగ్గరే వీడు ఆయనకి ఆయన వెనకాల తింటుతూ ఉంటాడు ఆయన సంచి ఆయన వీడిని పేషెంట్ని చూడమే కానీ ముట్టుకోవడం లేదు చూడని అలా చూస్తూ ఉండడం అంటే ఆయనే సర్జరీలు చేస్తాడు వీడు చూస్తూ ఉండడం అలా చూడగా చూడగా ఆరు నెలలు చూడడం అయిన తర్వాత ఆ కుట్టడం పని వీడికి అప్పగపుతారు వీడి గురించే కుట్టేది సూర్య దరం వేసి కుట్టడం అది ఒక్క పనే ఆ కుట్టడం కూడా జాగ్రత్తగా కొట్టాలి లేకపోతే దమ్ముని వీలు తాతది అది కూడా స్కిల్స్ తగ్గదు అది నేర్పి దాన్ని అప్పగారు నితాంతా వాడేస్తాడు మూడేళ్ల తర్వాత వీడికి సర్జరీ పచ్చితృత్సం కోసే ఛాన్స్ వీరికి వస్తుంది మూడేళ్ల తర్వాత ఒక విద్యార్థి నా చాలా నిరుత్సాహంగా ఉన్నాడు మిమ్స్లో ఏమిటో అలా నిరుత్సాహంగా ఉన్నావుంటే పెద్ద డాక్టరే కాదండి సర్జరీలో నన్ను సర్జరీ చేయనివ్వట్లేదు మా బాస్ అంటారు మరి ఏం చేయిస్తాడు నీ చోట నీతో చాకరీ ఎంత ఆ సర్జికల్ థియేటర్ లో చాకరీ ఇది అది చేయిస్తాడు తప్పిస్తే సర్జరీ మాత్రం చేయనివ్వకూడదు అంటే నీ చేత నువ్వు పట్టు ఆయన పెద్ద సర్జన మొత్తం హైదరాబాద్ లో అంతకంటే పెద్ద సర్జన లేదు యూఆర్ లక్కీ ఆయన దగ్గర స్టూడెంట్ ఎండస్ స్టూడెంట్ గా ఉన్నావు నీ భాగ్యం నువ్వు ఓపిక ఇంకో ఆరు మాసాల తర్వాత నువ్వు మళ్ళీ నన్ను కలు అంతవరకు కంప్లైంట్లు చేయడం మానేది ఆరు మాసాల తర్వాత కంప్లైంట్ ఉంటే మళ్ళీ నాకే చెప్తుంది ఎవరికీ చెప్పండి అని ఈ లోపల మూడు మాసాల తర్వాత కలిసాను ఏమో ఎలా ఉన్నాయి సర్జరీలు చేస్తున్నానని నేను వర్ధన అలా ఉంది టైం కావాలండి వాడు కలిసి కావాలి అలాగే ఇక్కడ కూడా జ్ఞానమోనే ఏమో చతుస్శూత్రి శాంతి చేశాను భగవద్గీత భాషను శాంతి చేశాను ఈ మూడుగా పారాయణ చేశాను అంటే వర్కౌట్ కాదు అలాగే ఉండదు యోగ సంసిద్ధ కర్మయోగ జీవనాన్ని జీవనాన్ని గడపాలి కర్మయోగ జీవిన జీవనాన్ని గడపగా ఇది మనస్సు సంసిద్ధం అవుతుంది మనస్సుకి గొప్ప సెన్సిటివిటీ రావాలి ఫ్లైజిలిటీ అంటారు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి మనస్సు ఓపెన్గా ఉండాలి పవిత్రంగా సరళంగా ఉండాలి చాలా కాంప్లెక్స్గా ఉండకూడదు సో కాంప్లెక్స్ అంటే లౌకికమైన కాంప్లెక్సిటీస్ కొన్ని ఉంటాయి మీ చిక్కు మీ చిక్కు పద్ధతిలో ఉండకూడదు మీ జుట్టు చిక్కుబడుతుంది కానీ అయితే దారం చిక్కుబడుతుంది కూడా అలా ఉండకూడదు మనస్సు మనసు చాలా సరళంగా క్లీన్ గా ఉండాలి ఓపెన్ గా ఉండాలి రెడీ టు గెట్ ది నాలెడ్జ్ అన్నట్టుగా ఉండాలి అలా ఉండాలి మనస్సులో మన మనస్సులో ఎలా ఉంటాయంటే సంసార విషయాలన్నింటిలోనూ పీకల దాకా కూరుకుపోయి ఎంత కాంప్లెక్సిటీస్ ఉంటాయంటే ఆ మనస్సుల్లో ఉంటే గీత క్లాసులను కూర్చోవడమనే కానీ మనం ఎంత లోతుగా సంసారంలో ఇన్వాల్వ్ అయి ఉంటామో చెప్పనేలా చెప్పనే లేను అలా ఉండకూడదు తర్వాత ఇకపోతే మైండ్ ఆ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ ఉంటాయి ఆ సిస్టమ్స్ ఉంటాయి అవి పెద్ద సమస్య అవి అవి ఏం వీడి మనస్సుకి ఆ స్వప్ ఆ వస్తువు తెలియకుండా కర్చులు వేస్తూ ఉంటాయి గిరీ సిస్టమ్స్ లో బతుంటారు మేము పిచ్చి పిచ్చి గురించి అన్నీ కూడా ఏదో ఆత్మ ఇక్కడ మంతజంగా ఉంటుందని ఇక్కడికి వేస్తుంది అంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి తేలడం ప్రారంభిస్తాను అంటాడు భవిష్యత్తు తెలిసిపోతుంది అంటారు లేకపోతే నా ముఖం చూడగానే మా తాతగారు ఎవరో తెలిసిపోయింది ఓకే నిజ యథార్థమే అనుకోండి మీ ముఖం చూడగానే మీ తాతగారి పేరు వాడికి తెలిసిపోయింది అనుకోండి సో వాట్ వాట్ హ్యాపెండ్ అసలు మీ ముఖం చూడగానే మీ తాతగారి పేరు ఎందుకు చెప్పాడు చెప్పిన వాడు ఎందుకు చెప్పాడు అంటారు మీరు చెప్పండి ఎందుకు చెప్పాడు మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేయదని చెప్పాడు అవును కదా ఐ అండ్ సంథింగ్ మోర్ దాన్ యూ అని ఇంట్రెస్ట్ చేయడానికి చెప్పాడు కదా వాడు అజ్ఞాని అజ్ఞాని రక్షణ అనేది దాన్ని ఈగో అంట కాబట్టి మీ ముఖం చూడగానే పేరు చెప్పి మీకు కుటుంబ చక్రంలో చెప్పిన వాడు వాడు జ్ఞానం వాడు అజ్ఞానం మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేసి మీ పాకెట్ లో డబ్బు తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నాడా లేదా జ్ఞానం అవుతాడా అజ్ఞానం అవుతాడా హీఈ్ బిహేవింగ్ లైక్ సూపర్ ఈగో యు ఆర్ ఎంపుల్ ఈగోల్ ఈగో యు ఆర్ నాట్ ఈవెన్ సింపుల్ సిల్లీ సిల్లీ ఈగో అండ్ హీస్ బిహేవింగ్ లైక్ సూపర్ ఈగో సో వన్ సూపర్ ఈగో అండ్ వన్ సిగో కాంబినేషన్ లో జ్ఞానం ఉంటుందా అజ్ఞానం ఉంటుందా అజ్ఞానమే ఉంటుంది ఇటువంటి పిచ్చి ఐడియాస్ భావజాలము ఫార్ములాస్ కాన్సెప్ట్స్ ఐడియాస్ పెట్టుకుంటే వారు జ్ఞానానికి అర్హులు కాదు జ్ఞానము కావాలంటే మైండ్ ఎంపీగా ఉండాలన్నారు ఎంపీ అంటే ఎటువంటి ఎంపీ శూన్యో అని కాదు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎంపీ రెడీ టు రిసీవ్ ద నాలెడ్జ్ అలాంటి ఎంపీని ఇప్పుడు హాల్ తయారు చేశారు ఏరికేషన్ పెట్టారు సర్ఫేస్ పర్ఫెక్ట్గా చాలా ఖరీదవుతుంది సర్ఫేస్ ఎక్కడ ఒడుకుడుకులు పెట్టుదగ్గులు లేకుండా పర్ఫెక్ట్ గా తయారు చేసి పెట్టారు లక్షలు ఖర్చు పెట్టే హాల్ తయారు చేశారు కేర్ఫుల్ గా కాలను వేసి అక్కడ వాచ్మెన్ పెట్టారు ఎవరు లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఆపరేటర్స్ ఎన్ని ఒక మెషిన్ ఒకటి ఉంది ఆ సినికా తయారు చేసే అది జర్మనీ నుంచి ఇంపూర్తి చేశారు అది ఈ హాల్లో పెడతారు దానికోసం తయారు చేసి పెట్టారు హాల్ ఆ హాల్లోకి చూడాలంటే చిన్న అద్దల్లోంచి చూడాలి చూస్తే హాలు ఎంతగా ఉంది అది ఏమి ఎంత సమ్ యూస్లెస్ ఎంతనెస్ కాదు ఇట్స్ అన్ ఎంతనెస్ రెడీ టు రిసీవ్ ద మోస్ట్ వాల్యుయబుల్ మెషీనరీ అలా ఉండాలి మనసు ఇట్స్ ఎన్ రెడీ టు రిసీవ్ ది హయ్యెస్ట్ నాలెడ్జ్ అటువంటి ఎంతనెస్ మనసులో ఉండాలి అటువంటి ఎంత మైండ్ ఎంపీ చేస్తారా అంటే ఆ ఎంపీ ప్రయత్నమే యోగము కర్మయోగము కర్మయోగం అంటే ఇప్పుడు మన మనసులో ఎన్ని కామనాలు ఉన్నాయో కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా బేట ఎంపీడన్ ఎంపీడెన్ ఈ రోడ్ దీరోని డిజర్వ్ ప్రతికట్టుంది హార్ట్ ఎంపీడర్ ఎన్ని ఫియర్స్ ఉన్నాయో ఎన్ని భయాలు భవిష్యత్తు గురించి నా కొడుకు అభివృద్ధిలో ఉంటాడా ఉండదా కూతురు అభివృద్ధిలో ఉంటుందా ఉండదా ఇవ్వేమో బెంగలు లేకపోతే సన్యాస్తుయితే మా సిసిలు వస్తారా రాదా మాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా రాదా మాకు టీవీలో ఛాన్స్ వస్తుందా రాదా అమెరికా ఛాన్స్ వస్తుందా రాదా లేకపోతే మాకేమో పెద్ద సభలో పెద్ద సీటు వేసి కూర్చోబెడతారా కూర్చోబెట్టరా ఇలాంటి డిజైన్స్ ఏదైనా ఉంటే ఎంపీ ఎంత అన్ని రకముల భయములను ప్రోషిస్తారు గ్రహాల వల్ల భయం క్లోజేమవుతుంది గ్రహాలు మీకేం చేయాలి కర్మఫలం చెప్తే శాస్త్రం చెప్తోంది కానీ గ్రహాలు పనిపెట్టుకుని మీకు దుఃఖం ఇస్తాయి సుఖమిస్తాయని అవ్వలేదు చెప్పండి కర్మఫలంగా సుఖ దుఃఖాలు వస్తాయి పర్దలెమవుతుంది నక్షత్రాల వల్ల మీకు సుఖ దుఃఖాలు తప్పు మాట నక్షత్రాల వల్ల దుఃఖాలు ఎందుకు వస్తాయండి కర్మఫల రూపంగా సుఖ దుఃఖాలు వస్తాయి నక్షత్రాలు ఉంటే నీత మాత్రంగా ఉంటాయి ఏదో ఆత్మ ఇక్కడి నుంచి అక్కడికి వేస్తుంది అక్కడి నుంచి ఫ్రీ దీవుతుంది ఆల్ దీస్ నాన్ సెన్స్ ఇత్ర తర్వాత సాత్వికమైన ఉపాసన ఉండాలి రాజస తామస ఉపాసనలో అసలు వారి జోడికి వెళ్ళకూడదు సాత్వికమైన ఉపాసన శ్రీకృష్ణుడు అయితే నారాయణ అయితే నమ శివాయ పంచాక్షిపతి శివసత్వము సాత్వికమైన ఉపాసన రాజస తామసా ఉండకూడదు ఆ ఉపాసన కూడా ఎందుకోసం కోరికలు తీసుకోవడం కోసం కాదు అంతఃకరమ శుద్ధి కోసం ఆ విధంగా వీడు బాగా తయారీ చేస్తే అప్పుడు వీడికి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చాలామంది ఏమని చెప్తారంటే చెప్పడమే కాదు పుస్తకాల్లో కూడా రాస్తారు ప్రచారం కూడా చేస్తారు చాలా తప్పది ఎలాగంటే శక్తి పార్వ జాత హే అంటే వీడు వెళ్ళి గురువు గారిని పట్టుకుంటారు ఆయన వీడి నెట్టిని చేసేస్తారు చేవేస్తే ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినట్టుగా ఆయన నుంచి ఆ శక్తి వీళ్ళు ప్రవేశించేసి వీడు ఆత్మజ్ఞానం అయిపోతాడు అలాగే ఏమీ అవుతాడు ఎలక్ట్రిసిటీ ఏమీ స్లో కాదు నో ఫెక్టింగ్ స్వ స్వయం ఆ జ్ఞానము ఎవరికి వాడు తనంత తానుగా సాక్షాత్కరించుకోవాలి కాలేనా సరే ఎంత టైం చెప్పండి అని అదో ప్రశ్న ఎంత టైం పడుతుంది యదాంతం ఆత్మజ్ఞానం కలగడానికి ఎంత టైం దానికి ఏదైనా స్కీమ్ ఒకటి వేయండి టెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ అలాంటి స్కీమ్ అయినా ఒకటి వేయండి అలాంటి స్కీమ్ లోనే వచ్చాయి కదా డాక్టర్లు అవడానికి ఎన్నేళ్లు పడుతుంది ఆరు పడుతుంది ఏడాది ఖర్చు ఎంత అవుతుంది లక్షలు అవుతుంది పన్నెండు లక్షలు అయితే అవుతాడు కట్నం ఎంత వస్తుంది పది లక్షలు తర్వాత నర్సింగ్ హోమ్ పెట్టడానికి ఎంత అవుతుంది యాభై లక్షలు అవుతుంది దాని మీద ఏడాదికి ఆదాయం ఎంత వస్తుంది మూడు మూడు లక్షలు వస్తుంది కదా అలాగే వేదాంతం అలా కాదు ఎన్నేళ్ల కోర్సు మూడున్నర ఏళ్ల కోర్సు మూడున్నర ఏళ్ళ కోర్సులు అయిన తర్వాత ఏం చేయొచ్చు ఆచరణ ఉంటే సేసి అందులో ఊళ్ళో వాళ్ళందరికీ అదాంతం చెప్పేసి ఏం చేస్తారు కాలుపుచ్చేసి ఎక్స్ప్లెన్ ఇస్తారు అదేమీ కాదు కాలేనా ఇట్టే షిప్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రయాణము ఈ ఇది మార్గము ప్రయాణం ఇది ఏ పాపులెస్ into a timeless land it's a timeless journey to a pathless land anandaYou uh, A-ha, uh, Sure-fare, now I have thought about that. Somewhere then, why are we here? I am gonna have a small diferencia in my thoughts and other times Have we tried this areas other? Of course we have come to... If so, how do we do a philosophy and think about it? Hindi, stud sintom, jūpa stag skryiwheul!!! బిడ్డు కృష్ణమూర్తి గారు అంతటి మహాజ్ఞాని నభూతోన భవిష్యత్ ఆయన యొక్క మహిమ ఆయన జ్ఞానం తెలియాలంటే వాడు కన్ఫ్యూజ్ అయిన వాడు అయి ఉన్నారు లేకపోతే తెలుసుకోలేదు లేకపోతే ఏమంటాడంటే ఏమో ఐడియాస్ ఉంటాయి ఈ ఆర్థడాక్స్ క్రియేట్ చేసి ఐడియాస్ ఉంటాయి ఏమని ఆయన గురువుని ఒప్పుకోడు ఆయనేమో పాత సిస్టమ్స్ని ఒప్పుకోడు కాబట్టి కొంత ఐకనాక్లాస్టిక్ గా ఉంటాడు కాబట్టి ఆయన మనకు పరిచరాడు సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాడు అని వీళ్ళు సంప్రదాయం అనే పదాన్ని అర్థం చేసుకోకుండా ఒక ఫార్ములాస్ పెట్టుకుని ఈ ఫార్ములాలను ఆయన ఒప్పుకోడు దాంట్లో ఏం సందేహం లేదు వీళ్ళ పిచ్చి పిచ్చి ఆయన ఒప్పుకోడు కాబట్టి ఈయన సంప్రదాయ బుద్ధుడు కాదు కాబట్టి ఈయన వల్ల సంబంధం లేదు వాళ్ళ దూరం పెడతారు అంటే అర్థమేటో తెలుసుకున్నాయి వీళ్ళు లేజీ పీపుల్ ఆయన్ని అర్థం చేసుకోవాలంటే వాడు చాలా ఉన్నతమైన స్థాయిలో వాడు అయి ఉన్నాడు లేదా జ్ఞానే జ్ఞాని తెలుసుకోగలనే లెవెల్లో ఉంటారా ఆ గిడ్ కృష్ణమూర్తి గారి యొక్క బోధల్ని నిసర్గరత్ మహారాజు బోధల్ని ఒక ఆయన నిసర్గరత్న మహారాజు యొక్క కృష్ణ అయాందరికీ తెలియదు తెలివి నాతో తమ్ముడా బాగా కాంప్లెక్స్గా ఉందండి చాలా కాంప్లెక్స్గా ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంది విద్యార్థులకి బోధ చేసి లేదు అని అన్నాడు నేను చెప్తాను సార్లో నీకు మాట్లాడినా చెప్తాను సార్ నిన్న ఫీల్ ఎందుకంటే ఏదో ఒక ఫార్ములా ఉందో అతని మనసులో మొట్టమొదటి తత్వబోధ చెప్పు తర్వాత ఆత్మబోధ చెప్పు తర్వాత నివేదిక చూడమని ట్రాన్స్లేషన్ పుస్తకం వీడికి ఒరిజినల్ సైన్స్క్రిక్ ఎలా దాదు ట్రాన్స్లేషన్ అది చెప్పు తర్వాత ఇదికే అది చేయి ఈ లోపల కోర్సు ఆశ్రమం పెట్టు అనే ఒక ఫార్ములా ఒకటి ఉంటుంది ఆ ఫార్ములా మనసులో పెట్టుకుని నిసర్గ దత్త మహారాజు చెప్పిన పుస్తకం చేస్తాడు వాడికి ఏమో అర్థం కాదు ఆయన డైరెక్ట్ ముఖం నుంచి అది అర్థం కాదు వీరికి దాంతో మీరు ఏర్పాటు ఈ ఫార్ము అయిన Everyone don't make any statement and don't make any opinions. Because he is too big a man, you are too small, you are a kid. Vajranthak Jnana, you are a kid, you are nothing. So, he is a self-image announcer, he is a self-image announcer. He is an educator, he is a man, he is a man, he is a man, he is a man, he is a man, he is a man, he is a man, he is a man, he is a man. వీడు స్వయంగా తనంత తానుగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలి యోగ సంసిద్ధుడు కావాలి ఆ సంసిద్ధత ఏమిటంటే కర్మయోగం ద్వారా అంటే కర్మలను చేస్తూ ఉంటాడు కానీ ఆ కర్మలను చేయటంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు నేను చాలాసార్లు చెప్పాను కర్మయోగం నీకు బోల్ అంటే చెప్పాను కర్మ ఉంటుంది కర్త ఉండదు కర్మ ఉంటుంది కర్మఫలము మీకు వృష్ణం ఉండదు అసలు కర్మఫలము యొక్క భావనే ఉండదు తర్వాత మైండ్లో సూపర్ స్టేషన్స్ ఉండకూడదు యోగ సంసిద్ధ మన సమాజంలో మీరు చూస్తే అన్ని రకాల సూపర్ స్టేషన్స్ తో కనపడతాయి మన సమాజం ఏమో ఒక్కర్లేదు మిగతా సమాజాలు ఏవో ఉద్ధరిస్తున్నాయని నేను చెప్పట్లేదు మన సందర్భం మనకు చెప్పిన ఏదో పిచ్చి పిచ్చి సూపర్ స్టేషన్స్ ఏదో దెయ్యో ఉందనో సూపర్ స్టేషన్ దెయ్యం లేదు భూతం లేదు దెయ్యమో సత్యం అలాగంటే సూపర్ స్టేషన్ ఉండకూడదు షాచుమి డాక్యుమెంట్ అయ్యరాక్ష సతీశాక్ష అని ఇలాగా అన్నీ నేను ఇస్తాను వీడి అజ్ఞానానికి అనేక రకాల పేర్లు వీడు అజ్ఞా వీడు ఊహ ఉండకూడదు తర్వాత శంకరాచార్యులు మీద వీడి వీడి అభిప్రాయాలు అన్నీ తప్పాయి శంకరాచార్యులు ఈతోటో తెలియనివారని ఆయనేమో ఎవరో జయించారని ఏమండి శంకరాచార్యులు సపోజ్ ఎదట వ్యక్తిని భిన్న భేద దృష్టితో చూసి నేను నెగ్గాను ఆయన ఓడిపోయాడు శ్రీనాథుడు వాడిది ఎవరిదో డక్ డక్క పదలు కొట్టినట్టుగా ఈయన అలా నెగ్గాడు అంటే అది ఆత్మజ్ఞానం అవుతుందా మీరు శంకర భాష్యాలు తీసుకోండి అలాంటి జయాలు పరాజయాలు ఏముండవు ఆత్మ ఆ సర్వము ఆత్మరూపమే అయితే ఎవరు ఎవరిని పరాజయం జయమే పరాజయం అలా ఏముండదు అలాగే ఒక ఈగో ఇంకొక ఈగో క్లాష్ లాగా ఉండదు కానీ మన ఎలా చెప్తారు ఒక ఈగో ఇంకొక ఈగోతో క్లాష్ అయింది శంకరాచార్య ఈగో ఇది సూపర్ ఈగో అని చెప్తారు ఇట్ ఈ రాంగ్ సూపర్ స్టిషన్ అది తర్వాత శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేశారు అంత ఘోరమైన సూపర్ స్టిషన్ అదే అంధవిశ్వాసం అదే కానీ ఇంకో అసలు ఈ సాయమే నీవు కాదని తెలుసుకోమని ఆయన He is not the one who told you. It is all superstition. We should come out of this superstition. Mind is mi clear to all. Tanto superstition is clear to all. All the things that are simple. Ready to receive knowledge. Kamanalu, bhyamalu, sutaramu under that. Kamanalu, bhyalu, under that, and that is the knowledge of the knowledge. Arakengam is prepared for it. There is time for it. Knowledge is impossible. జ్ఞానం అనేది ఎలాగంటే చెట్టు తొడిమి నుంచి పండ్లు కింద పడ్డామంటే అది జ్ఞానం తొడిమి నుంచి పండు ఉర్వారంధనాలు పండ్లు తొడిమి నుంచి పండ్లు విడిపోవడానికి ఎంత టైం పడుతుంది మొమెంటరీ ఇట్స్ మొమెంట్ అంటే జ్ఞానము క్షితిమే అత్యకలో జ్ఞానం వస్తుంది కానీ అది తొడిమె విడిపోవడానికి పట్టి టైము ఆ ప్రిపరేషన్ పువ్వు తిండి కాయ దూర ముగ్గుతుంది మిగల ముగ్గుతుంది నిండి రెడీగా ఉంటుంది దానికి చాలా టైం అన్నది యోగ సంసిద్ధాక అన్వయం బై టైం త్రూ టైం ఆ యోగాన్ని వీడి జీవిస్తే అంతఃకరణము శుద్ధమవుతుంది అంతఃకరణంలో ఉండే కాలుష్యములు ఏమిటని చెప్తాను నీకు చెప్తాను అన్ని రకముల కర్తృత్వ భోక్తృత్వములు కామనలు భయములు సూపర్స్టిషన్స్ ఫార్ములాస్ కాన్సెప్ట్స్ ఐడియాస్ సిసిఫిక ఐడియాస్ ఇవన్నీ కూడా ఆటంకము లే ఇవన్నీ కూడా జ్ఞానము కాలుష్యము వీటన్నిటినీ కూడా తులసికొచ్చి రాజస తామస కర్మలు కానీ భావాలు కానీ ఉపాసనలు కానీ దరిదాపుకి రానివ్వకూడదు తామసం రాజసం కేవల శుద్ధ సాత్వికంగా ఉండాల్సి ఉండాల్సింది ఆ విధంగా ఉన్నట్లయితే ప్యూర్ మైండ్ కనుక ఉన్నట్లయితే బస్ ఆత్మని ఎందటి ప్యూర్ మైండ్ రిలీజ్ ద ట్రూత్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి మైండ్ మన మైండ్స్ ఇన్ప్యూర్ గా ఉండి ఉపేక్ట్ గా ఉంటాయి ఉపేక్ట్ ట్రాన్స్పరెంట్ మైండ్ ఉంటే ఇట్ కమ్స్ టు నో ది ట్రూత్ శ్లోకం ఉందాము ని జ్ఞాన సదృశం పవిత్రమిష విద్యత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఈ శ్లోకానికి భాష్యం చూసి తర్వాత శ్లోకం మళ్లీ క్లాస్ లో చెప్తున్నాం మళ్లీ క్లాస్ క్లాసు ఒక్క దశారు ఈ ఇది బండికి వచ్చండి స్టాప్ ఉంటుంది రెండో స్ట్రీట్